పరుషుతు రఘు దేవ ఏస మీకు వదనాలైనా గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రాలైనా ప్రవ్వా ఈ యొక్క గడిష్ట కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించుకున్నారనైనా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి వచ్చినాం నైనా మా జీవితాలను సరిచేయమని ప్రార్థించినాం మాలోని బలహీనతలు కొట్టివేయండి ప్రభావ మీద నిరీక్షణ కలిగి రోషం కలిగి పౌరుషంగా జీవించే పిల్లలుగా తయారు చేయండి ముఖ్యంగా మైనా మీ యొక్క వాక్యాన్ని మేము చూస్తున్నాం అందులో మీ యొక్క భారం ఏందో మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వా ఆ భారాన్ని మేము కూడా పంచుకునేలాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా ఆ యొక్క భారాన్ని మేము మోయాలా ప్రవ్వా నా కాడిని మీరు మోయమన్నారు నైనా అవును రజా ఏ రీతిగా మేము అది మొయాలా ప్రవ్వా అది సులువైందన్నారు ప్రవ్వా ఈ లోకపు కాడి చాలా బరువైందన్నారు నైనా కాబట్టి ఏ రీతిగా మేము వాటిని మొయాల మాకు నేర్పమన్నారు మీరు అన్నారు ప్రవ్వా నా ఎద్దకొచ్చి నేర్చుకోమన్నారు కాబట్టి మేమిప్పుడు నేర్చుకోవడానికి వచ్చినాం తండ్రి మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మా యొక్క మనసుని పరపరి విధాలుగా పోనీయకుండా ప్రవ్వ దుష్టుడు ప్రభావ అనేక సార్లు ఆ యొక్క కల్పిస్తుండగా మీరే వాటిని పాఠాపంచల్ చేయమని ప్రార్థిస్తున్నాం మీద ఓ ప్రభు మేము స్థిరమైన మనసు కలిగి జీవించే బిడ్లగా మమ్మల్ని యుగ సమాప్తి చివర్లో మేము ఉంటుండగా ప్రవ్వ ఓ రాజా మరోసారి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా మేము దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా మీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి దయచేయండి వచ్చిన ప్రతి బిడలను ఆశీర్దించి మీ కొరకు సాక్షులు కలిగి మీరే మహిం పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆంబెన్ హలూయంతకాలం నుంచి మనం నాహోము గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం ఇది మూడవ వారం గదా ఆగస్ట్ ఇరవై తేదీ రెండు సంవత్సరం కాలము బహు త్వరగా గడిచిపోతుంది ఏ కాలము క్యాలెండర్ కాలమా చూపిస్తున్న సూచనలకు సంబంధించిన కాలమా ఆయన చూపిస్తున్న సూచనలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి దేవుడు మనకు ఒక ముఖ్యమైన పని అప్పగించి ఏందది గొప్ప జనము గురించి భారం నినివేణు గూర్చిన దేవోక్తి అని నాహోము గ్రంథము ఆరంభమైంది కదా మొదటి మొదటి అధ్యాయం మొదటి వర్షంలో ఆ రీతిగానే ఉంది నినువేణు గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడకు నాహోమునకు కలిగిన దర్శనము ను వివరించే గ్రంథము ఈ యొక్క గ్రంథము ఆయన కలిగిన దర్శనం అని చెప్పబడింది కాబట్టి అది ఎవరు రాశారు అనేది మనకి ఇంతవరకు తెలియదు కానీ నేను ఎందుకో ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూసిన ఏ రీతిగా ఉందండి చాలా మటుకు కొన్నిసార్లు మనకి వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి తెలుగు బైబుల్లో ఇంగ్లీష్ బైబుల్లో మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే నినువేను కూర్చిన భారము అనుంది వరం చూసిండ్రా ఇంగ్లీష్ బైబుల్లో ఫస్ట్ వచ్చనం ఫస్ట్ వచనం ఫస్ట్ వాక్యం అదరి దిగుంది నినివే ని గూర్చిన భారం లేక నినిబే యొక్క భారం ఉందా ఎవరైనా చదువుతారా మొదటి అధ్యాయమే మొదటి వచనం ఇంగ్లీష్ బైబుల్లో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ లో ఏముందంటే దగ్గన్స్ ద బుక్ ఆఫ్ ద విజన్ ఆఫ్ నా హోమ్ ది ఎల్కోషట్ ఎల్కోషు వాడగు అని మనం తెలుగులో ప్రయోజనాం అయితే వాక్యం మొదటి వచనంలో ఏరుందంటే ద బర్డెన్ అగేన్స్ట్ నినివే అంటే నినివేకి నినివే యొక్క భారము నా మీద ఎక్కువ అయిపోయింది అనేది నినివే యొక్క భారము నా హోమి యొక్క దర్శనం అని స్టార్ట్ అయింది వాక్యం కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి నాకు ఒక విషయము వెంటాడుతా ఉంది ఏంది అదంటే దేవుని యొక్క భారం ఏంది అనేది సరే చాలా మంది తెలుసు సునాయాసంగా మనం సునాయాసంగా కొట్టేస్తాం కదా దేవుని యొక్క భారం అంటే ఏముంది రక్షించిపోయిన ఆత్లను రక్షించుకోవడమే కదా అని పక్కన కొట్టేస్తాం కానీ అట్లా కారే కాదు అది సరే అది కరెక్టే కానీ దేవుని భారము ఏ రీతి ఉంటది అనేది మనం గణించినప్పుడే నీకు ఆ భారం యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి నిన్నమే నీ గూర్చిన భారము అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే ఇక్కడ నినివేను గూర్చిన దేవోక్తి అంటే నినివేకి సంబంధించిన వాక్యము నినివే పట్ల దేవుని యొక్క వాక్యము అని ఉంది ఇక్కడ ఎంత తేడా ఉంటుంది చూడండి నినివేను కూర్చిన భారము అంటే ఎట్లుంటది నినివేను కూర్చిన దేవోక్తి అంటే ఎట్లుంటది అంటే దేవుని యొక్క భారం నినివే అనేది అక్కడ చెప్తుంది వాక్యం దేవుని యొక్క సన్నిధికి నినివే యొక్క భారం ఏ రీతి అనే విషయాన్ని ఆడ ఇంగ్లీష్ బైబుల్లో చాలా జాగ్రత్తగా రాసింటది బర్డెన్ బర్డెన్ అంటే భారం ఎవడి భారము వాడే మోసుకోవాలి కదా కానీ మనకు ఒక పని చెప్పింది ఎవడి భారం వాడు మోసుకోవాలా నీకు రెండు భారాలు ఉన్నాయి అన్నాడు కదా నీకు రెండు భారాలున్నాయన్నాడు మొదటి భారం ఏది లోపల ఉన్న గొర్రెల గురించి రెండవ భారం ఏది బయట ఉన్న గొర్రెల గురించి రెండు గొర్రెలు ఒకటే మంద కావాలని చెప్పాడా కాబట్టి నీ భారం అది కాబట్టి దేవుని యొక్క భారం ఏది రెండు మందలు రక్షించబడుట దేవుని యొక్క భారం కాబట్టి ఆ భారము నీ మీదకి వస్తుంది అందుకే నా కాడి పోసుకోమని ఏం చెప్పింది నా యుద్ధకొచ్చి నేర్చుకోమని ఏం చెప్పింది ఆయన యుద్ధకు వచ్చి నేర్చుకుంటేనే ఆ భారము ఎటువంటిది అనేది తెలుస్తుంది ఒకసారి అది నీకు అర్థమైంది అనుకో ప్రకారంగా జీవిస్తూ ఉంటాం అది అర్థం కాకుంటే సున్యాసంగా అవలీలుగా కొట్టేసిపోతూ ఉంటాం మనం కాబట్టి నినువే యొక్క భారము నా హోములకు కలిగిన దర్శనము ఈ యొక్క గ్రంథము అని చెప్పబడుతుంది బట్ పోయిన వారం మనం చూసినాము ఈ యొక్క నాహోమ గ్రంథము మూడు అధ్యాయులతో ముగిస్తుంది కదా మూడే అధ్యాయులు మొదటి అధ్యాయము దేవుడు ఏ రీతిగా నినువేని కూర్చిన తీర్పును ప్రకటిస్తున్నాడు మొదటి అధ్యాయం అంతా నినివేని కూర్చిన తీర్పుని ప్రకటిస్తున్నాడు కాబట్టి నినివే సిద్ధపడలా ఇది చివరి అవకాశం దానికి అనే విషయాన్ని అది మనం కొంచెం కిందికి వచ్చినప్పుడు ఈరోజు చూస్తాము దాన్ని ఏరితిగా నశింపజేయబోతుండో అన్న విషయం చెప్తుంది ఇక్కడ ఇవన్నీ సరే నినివే కాలంలో జరిగినాయి ఎప్పుడు ఆరు వందల పదవ సంవత్సరం అని పరివారం కదా మనం నా గురించి చూసినప్పుడు మనము యోనా కాలం తర్వాత వంద సంవత్సరాలకు జరిగింది కథ ఈ విషయం కాబట్టి యోన ఏడు సంవత్సరము క్రీస్తు పూర్వము తన సువార్థ కార్యాన్ని ప్రవచనాత్మకమైన జీవితాన్ని ముగించినప్పుడు వంద సంవత్సరాల తర్వాత నా అనే ప్రవక్త అదే నినివే పట్టణానికి సువార్త ప్రకటిస్తున్నాడు చివరిగా హెచ్చరిస్తున్నాడు నీ స్థితి ఏరీతి ఉండబోతుందని కాబట్టి నా యోనాకి ఏంది సంబంధం అనే మనం చూసినాం ఏంది సంబంధం యోనా యేసు మొదటి రాకడకు సాదృశ్యంగా ఉంటే ఆయన మొదటి రాకడలే కదా ఈ లోకంలోకి వచ్చి లోక పాపంలో మూసుకొని దేవుని గౌరవ తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ లోకానికి రక్షణ కలిగించేవాడు కాబట్టి యోనను గూర్చిన సూచన అంటే అదే కదా యోనను గూర్చిన సూచన అంటే యేసు ఏ రీతిగా చనిపోయి తిరిగి లేయాలా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యోన యేసు ప్రభు యొక్క మొదటి రాకడక సూచన లాగుంటే నా హోము అనే రెండవ రాకడ సూచన లాగున్నాడు ఎందుకు ఇదంతా తీర్పుకు సంబంధించి అనే రెండవ రాకడా తీర్పుకు సంబంధించింది కాబట్టి ప్రతి వాక్యము ఏ రీతిగా తీర్పుకు సంబంధించింది అనే విషయం నువ్వు ఈ యొక్క ఇద్దరు ప్రవక్తలు ముఖ్యంగా ఇద్దరు ప్రవక్తలు ఒకటే ప్రాంతాలకి వెళ్ళి రావడం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది అదే మనం అట్టుపోయిన వరం కొంత కలం క్రిందట చూసినాం ఒక రెండు మూడు వారాల యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా అదే ప్రాంతాలకి వెళ్ళొచ్చినట్లు ఇవన్నీ చాలా ఆశ్చర్యకరంగా మనకి దేవుడు రాసింది మనకు అది మన బాధ్యత నేర్చుకొని దాని ప్రకారం అర్థం చేసుకోవాలి ఎక్కడ నినివే ప్రాంతము ఎక్కడ గలలియ ప్రాంతము ఇవన్నీ ఒకటే భాగానికి సంబంధించినవి అనే ప్రాంతము గలలీయ ప్రాంతము ఆనుకొని ఉంటే ఇవన్నీ చిన్న చిన్న సిటీస్ చిన్న చిన్న పట్టణాలు లేక చిన్న చిన్న గ్రామాలు ఆనుకొని ఉంటాయి అవ్వదనుకోటి కాబట్టి ఇవన్నీ గలలీయ ప్రాంతానికి సంబంధించినవి కాబట్టి నా హోము అన్నప్పుడు యేసు ప్రభు మనకి ఎక్కడైనా జ్ఞాపకం చేసింటా నా హోము అనే ప్రాంతం నేను ఈరోజు సాయంత్రం వెతికినా నా అంటే దేనికి సంబంధించింది అనే విషయం కానీ మీకందరి తెలుసు నా అంటే ఆదరణ కలిగించుట అని ఆయన పేరుకి సంబంధించింది కానీ మనకు చూపించిన దేవుడు ఆదరణ కలిగించే దేవుడు నీ జీవితానికి ఆదరణ కలిగించే దేవుడు నీ యొక్క దుఃఖ కాలంలో నీకు ఆదరణ కలిగించేవాడు నీ యొక్క అవసర దశలో నేను ఆదుకున్నవాడు అన్న దానికి సాదృశంగా ఉంటూ నువ్వు తిరుగుబాటుతనం చేసినప్పుడు ఆయన ఆదరణ కలిగించేవాడిలాగాక తీర్పు తీర్చేవాడిని ఉంటాడు శిక్ష విధించేవాడిని ఉంటాడు అన్న విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం మతేసు వార్తలో ఒకసారి యేసు ప్రభుత్వ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసినట్టు చూస్తాం చూడండి మతేశ్వార్త నాలుగవ అధ్యాయం దాని తర్వాత చూద్దాం తర్వాత నాలుగవ అధ్యాయము తర్వాత తొమ్మిదవ అధ్యాయానికి వస్తాం నాలుగవ అధ్యాయం పదహార వచనంలో ఇంగ్లీష్ బైబుల్లో పదమూడవ వచనం ఉంది గాని తెలుగు బైబుల్లో పదమూడవ వచనం లేదు చూడండి పన్నెండు నుంచి ఒకేసారి పదహారు జంప్ అయిపోయింది వాక్యం తెలుగు బైబుల్లో అంతేనా నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు so 15 మూడు వచ్చనాలు లేవు చూసినాం కానీ చదివినాం కానీ సరే పన్నెండు తర్వాత పదమూడు లేదు పద్నాలుగు వచ్చినం లేదు పదిహేను వచ్చినం లేదు ఎప్పుడన్నా ప్రయత్నించడమా ఎందుకు లేవు అనేది అందుకే కొన్నిసార్లు మనం ఇంగ్లీష్ మీద కూడా సరే మనం తెలుగులో తెలుగులా చదివితేనే బాగా అర్థమవుతుంది కానీ ఈ మూడు వచనాలు ఎగిరిపోయినాయి సరే అవి ఎందుకు ఎగిరిపోయినాయి అనేది మనకు తెలియదు ప్రింటర్ మిస్టేకా లేక ప్రింటింగ్ మిస్టేకా అని కూడా తెలియదు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర వంద సంవత్సరాల క్రితం బైబుల్ ఇది దగ్గర దగ్గర వంద సంవత్సరాలు అది విలియం కేరీ తర్వాత దగ్గర దగ్గర డెబ్బై ఎనభై సంవత్సరాలు అంటే ఒక వంద సంవత్సరాలు లెక్క అనుకుందాం మత సంవత్సరాల నుంచి ఎవరు గుర్తుపట్టలేదా ఈ మిస్టేక్ ఇది మిస్టేక్ అంటమా చూడండి మరొకసారి మత వార్త నాలుగవ అధ్యాయము పన్నెండవ వర్షంలో యోహాను చెరపట్టబడనని యేసు విని గలలియాకు తిరిగి వెళ్ళి సరే గలలియాకు తిరిగి వెళ్ళిపోయింది అయితే పన్నెండు నుంచి పదహారు అంటే పదమూడు పద్నాలుగు పదిహేను మూడు వర్షాలు మిస్సింగ్ మూడు వర్షస్ తెలుగు మిస్సింగ్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ చదివితేనే తెలుస్తుంది ఏం జరుగుతుంది అక్కడ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎందుకంటే నేను ఇక్కడ రాసుకున్న పాయింట్స్ ఇక్కడ లేవు అందుకు నేను ఆగిపోయినా ఇక్కడ నేను రాసుకున్నా నేను సాధారణంగా ఇంగ్లీష్ మీడియం రాసుకుంటాను తర్వాత తప్పక తెలుగు రాదుతా ఎందుకంటే మీ ముందు నేను తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్ లా కాదు కదా కానీ నేను ప్రిపేర్ అయితే మటుకు ఇంగ్లీష్ లో ప్రిపేర్ అయినాక తెలుగులోకి ఎందుకంటే ఇది గ్రీకు హెబ్రి భాష నుంచి తర్జుమ చేయబడింది ఇంగ్లీష్ బైబుల్ తెలుగు కేవలం హెబ్రి భాష నుంచి తర్జుమ చేయబడింది కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి కానీ ఎందుకు వ్యత్యాసాలు ఉంటాయంటే మీ బాధ్యత లేఖనాలని పరిశోధించామన్నాడు పోయిన వరం కూడా చెప్పిండే కదా ఏషయా గ్రంథంలో మీ బాధ్యత ఏమన్నాడు ఏసాయ గ్రంథంలో చాలా ఆశ్చర్యకరమైన వాక్యం అది సాధారణంగా దొరకదు యశయా గ్రంథము ముప్పై అధ్యాయం ఏషయా గ్రంథము ముప్పై అధ్యాయం Isaiah chapter 34 Isaiah chapter 34 Verse 16 Humans belong to everybody of God Specifically to give weapons of God Why learn that kita Kathy arr pig We will eliminate our v Fifth We will 36 years ago The vlak of God doesn't belong to everyone We don't want to examine We don't want to test We don't need to know వాటిని పరిశీలించకుండా చదివితే నీకు ఎప్పటికీ అర్థం కాదు అది యశాయ గ్రంథం అందుకే యశే గ్రంథము పోలవరం ధ్యానించినమా ఈ రోజు కూడా చూడండి ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము మత వార్త నాలుగవ అధ్యాయము ఎన్నో వచ్చినం పదహారు కదా పదహారు కి ముందు ఏముందో చూడండి అండ్ అండ్ లివింగ్ నాజరెత్ హీ కేమ్ అండ్ ట్వెల్త్ ఇన్ కపర్ విచ్ ఈస్ బై ద సి బాగా అర్థం చేసుకోండి ఎక్కడ ఉంది అది విచ్ ఈస్ బై ద సి in the regions of zebulun and naphtali ipudu chudandi baaga 14th vachanam that it might be fulfilled which was spoken by isaiah the prophet saying chudandi yesaya pravakta cheppina pravachanam akada unda puttudi 16th vachanam lo undi kani english bible lo 14th vachanam lone undadi that it might be fulfilled which was spoken by isaiah the prophet saying the land of zebulun and the land of naphtali By the way of the sea, beyond the Jordan, Galilee of the Gentiles, the people who sat in darkness have seen a great light. So, here we have to mix the three verses and put it in the ten verses. In the ten verses, the ten verses, the ten verses, the ten verses. So, in the same way, Jebulun and Naftali, the country, ప్రాంతంలో అంటే ఇవి దేశాలు అన్నట్టు కదా జబులూను నఫ్తాలి అనేది చిన్న చిన్న చిన్న ప్రాంతాలు కానీ వాళ్ళ దృష్టిలో ఇవి దేశాలు అయిపోయినారో ఒక కొత్త కాలానికి దేశాలన్నీ పెద్ద చిన్న చిన్న పట్టణాలన్నీ అంటే చిన్న దేశాలు అవన్నీ జమ పెద్ద దేశం అయిపోయింది మనకి ఇంతకు ముందు ఇండియా కూడా అట్లనే ఉంటాయి ఇండియా ఎప్పుడు కూడా దేశం లేదు నైన్టీన్ వరకు ఇండియా ఎప్పుడు దేశం లాగలేదు ఇది ఒక ఖండం లాగా ఆసియా ఖండం ఎట్లా అందులో ఒక సబ్ కాంటినెంట్ లాగుండే ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్నారు బ్రిటిష్ కాలం అంతా ఇది వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత వరకు ఇది ఒక ఖండం లాగుండి చిన్న చిన్న రాజ్యాలు హైదరాబాద్ స్టేట్ ఉండే మీకు తెలిసే సిక్స్ వరకు హైదరాబాద్ రాష్ట్రం ఉండే దాని కింద ఈ తెలంగాణ అంతా ఉండేది అట్లనే అటు నాందేడు లాతూరు ఉస్మానాబాదు ఇటు దిక్కు గుల్బర్గా ఇవన్నీ తెలంగాణ కిందకు ఉండేది సరే తెలంగాణ గురించి మాట్లాజన్ గురించి మాట్లాడతారు అనుకుంటారు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున హైదరాబాద్ ఒక స్టేట్ లాగా ఉంటాయి సిక్స్ నుంచి ఆంధ్ర స్టేట్ లాగా మారింది అప్పుడు హైదరాబాద్ ని సెపరేట్ దేశం లాగా మేం పెట్టుకుంటామని నిజాం కొట్లాడితే నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళందరం చేసిన అక్కడి నుంచి పెద్ద సైన్యాన్ని పంపించి సోల్జర్స్ ని పంపించి నిజాం వ్యతిరేకంగా నిజాం పట్టుకోవాలా అరెస్ట్ చేయాలా అంతప్పుడు నిజాం ఏం చేసి ఆయనకు సెపరేట్ ఫ్లైట్ ఉండేడు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఆయన ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోయాడు విదేశం విడిచిపెట్టి స్విట్జర్లాండ్ ఆ ప్రాంతాల పోయి సెటిల్ అయిపోయాడు ఆయన నైన్టీన్ ఫిఫ్టీ జరిగిన చరిత్ర అది కాబట్టి అట్లనే ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ అయిపోయింది కదా అట్లనే ఇవన్నీ చిన్న చిన్న పట్టణాలు దేశాలు అయిపోయినాయి దేశాలపై మళ్ళీ చిన్న చిన్న పట్టణాలు అయిపోయి మళ్ళా మొత్తము ఇస్రాయల్ దేశం దగ్గరికి అయిపోయింది కానీ ఇవన్నీ అనిల ప్రాంతం మనం ఎంత బాగా చెప్పింది చూడండి జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధనునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలలియా చీగట్లో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను అనే ప్రవక్త అయిన ఎస్యా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగిన ఇది ఎప్పుడైతే మీరు ధ్యానించదా దేనికి సంబంధించింది వాక్యం అణులకు సువార్త ప్రకటించడం అన్న విషయము మనము కొన్ని వారం నుంచి ఇక్కడ ధ్యాని పాత కాలంలో ఇద్దరే ప్రవక్తలు మనం సరే ఇంతవరకు కేవలం యోన ఒక్కడే అన్నాం గానీ యోననే కాదు నా హోము కూడా అణుల కొరకే ప్రవక్త లాగున్నాడు కదా నా హోం యోన ఏ రీతిగైతే నేనివే పఠనస్తులకు రక్షణ సందేశాన్ని ప్రకటించిన కొరకు దేవుడు ఏర్పరచుకుండో అదే రీతిగా నా హోము అనే ప్రవక్తను కూడా సువార్త ప్రకటించిన కొరకు ఏర్పరచుకుంటుంది కాబట్టి ఇద్దరు ప్రవక్తలు మనకు కనిపిస్తున్నారు అణులకు సువార్త ప్రకటించడం అదే రీతిగా ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా యుగ సమాప్తిలో ప్రపంచానికి అంతా సేవకులకు ఉన్నారు నువ్వు ఆయన మరణ పూస్తాపన పునరుధాన్ని ప్రకటించడమే కాదు ఆయన తీర్పును కూడా నువ్వు ప్రకటించాలా సో నీ జీవితంలో యోనా నుంచి నా వరకు నీ యొక్క యాత్ర ఆత్మీయ యాత్ర నిధి ఈ లోకంలో లేక ఒక సేవకుని యొక్క ఆత్మీయ యాత్ర ఏ రీతి ఉంటుందంటే యోనను గూర్చిన సూచన తన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకొని అనేకులకు ప్రకటిస్తూ ఆయన తీర్పు కాలానికి సంబంధించిన విషయాలని అనేకులకు ప్రకటించాల అన్న విధాన్ని మనకి జ్ఞాపకం చేసింది పుస్తకం కాబట్టి నా హోము అంటే కపెర్న హోము అన్న పేరు ఆయన పేరు నుంచి వచ్చింది కపెర్న హోము అనే ప్రాంతానికి సంబంధించిన వాడు నా హోము ప్రాంతానికి సంబంధించిన కపెర్న ఎక్కడ ఉంది గలలియా ప్రాంతంలో ఉందండి ఇక్కడ కపెర్న అనే ప్రాంతము గలలియా అనే ప్రాంతము నా హోము ప్రాంతము లేక నా అక్కడ ఉన్నవాడు అక్కడ నుంచి సువార్త నినివే పట్నస్ లో ప్రకటించిన వాడు కాబట్టి దానికి కపెర్ణ హోము లేక నా హోము యొక్క పట్టణము అని పేరు పెట్టుకోరు ఇంకో రీతిగా చెప్పాలంటే దేవుని యొక్క దూతల పట్టణము అని కూడా అర్థం దానికి కపెర్న అంటే దేవుని యొక్క దూతల పట్టణం అంటే ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలా దేవుని యొక్క దూతలు అంటే పాత నిబంధన కాలంలో దూతలు అక్కడి నుంచి దిగొచ్చారు కదా కానీ అటువంటిది కానే కాదు విషయం దేవుని యొక్క దూతల పట్టణము అంటే దేవుని యొక్క సేవకులకు సంబంధించిన పట్టణం నా హోము అంటే దేవుని యొక్క దూత చెప్పాలంటే కాబట్టి ప్రతి ఒక్క సేవకుడు దేవుని యొక్క దూత లాగా ఉంటూ ఈ లోకానికి హెచ్చరిక చెప్పాలా హెచ్చరించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి కపెర్ అంటే కూడా నా హోము ప్రాంతానికి సంబంధించింది లేక నా హోము అనే పేరు నుంచే వచ్చింది ఆ పట్టణం అనేది కాబట్టి అక్కడ యేసు తన సువార్థ పనిని ఆరంభించిండు బాప్తిజం ఇచ్చి యోహాను పట్టబడింది కూడా అదే ప్రాంతం అని ఇక్కడ చెప్తుంది కాబట్టి ఇవన్నీ ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు బాప్తిజం ఇచ్చి వ్యూహాను పట్టబడిన కాలం అక్కడి నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత చూడండి పదిహేడు వర్షంలో అప్పటి నుండి యేసు పర్లోక రాజ్యం సమీపించినది గనుక మారు పొందుడు అని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను నుంచి కపర్ణహోము లేక గలలియా ప్రాంతము లేక యొప్పే ప్రాంతము లేక అనిల ప్రాంతము ఆయన జీవించిందంతా అనిల ప్రాంతమే ఈ విషయం ఎప్పుడు మనకు అర్థమైతుంది ఆయన పుట్టింది బెత్ల హేమే కరెక్టే కానీ ఆయన ఐగుప్తు వెళ్లినాక చిన్నప్పుడు పుట్టిన బాలుడు తన తల్లిదండ్రులు ఐగుప్తు తీసుకెళ్లినాక హెరో చనిపోయినాక తిరిగి వచ్చినప్పుడు ఆయన స్థిరపడింది నజరైతనే ప్రాంతం అది అనిల ప్రాంతం లేక గలలియా ప్రాంతం గలలియ ప్రాంతంలో పెరిగిన వాడు ప్రాంతంలో సేవ చేసిన కాబట్టి ఇవన్నీ చాలా ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తుంది యోనా అదే ప్రాంతానికి సంబంధించిన నాహోము అదే ప్రాంతానికి సంబంధించిన వాడు పేతురు అదే ప్రాంతానికి సంబంధించిన వాడు మనం చూసిన వాక్యంలో అదే రీతిగా అనేక మంది శిష్యులు అదే ప్రాంతానికి సంబంధించిన మన ప్రభువు కూడా అదే ప్రాంతంలో పెరిగిన వాడు సరే నువ్వు ఎక్కడ పుట్టింది కాదు నువ్వు ఏ రీతిగా పుట్టినవు ఏ కులంలో పుట్టినవు అనేది కానే కాదు ఇవన్నీ చాలా మనం జాగ్రత్తగా ఆలోచించి ఇవన్నీ కొట్టివే పడ్డాయి పాతని పరిన తెగకి ఫలాని గోత్రానికి సంబంధించిన వాడు కానీ రక్షణ పొందినాక ఆ గోత్రాలు కులాలు మతాలు ఏవి లేవు అవన్నీ కొట్టివేబడ్డాయి పాతవి సమస్తూ గతించిపోయినాయి ఇప్పుడు అన్ని క్రొత్తమైనవి కాబట్టి నువ్వు తిరిగి ఆ పాత జీవితానికి ఇవ్వడానికి వీళ్ళేది అంటే ఆ పాత గుణగణాలకు నువ్వు తిరిగి ఇవ్వడానికి వీళ్ళేదు ఫలాని కులము పలాని మతము నేను కొన్ని వారాల నుంచి అశూరు దేశస్తులకు సంబంధించిన చరిత్ర పుస్తకాలు చదివినాయి ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది యోనా గ్రంథం కి తర్వాత దాని తర్వాత అంతకుముందు కొంత కలం కిందంటే చరిత్ర చదివిన యో ప్రాంతం సంబంధించి వల్ ప్రపంచాన్ని వెళ్ళినారని మనం చూసినాం దానియల గ్రంథంలోని ఆ నాలుగు జీవుల గురించి మనం ధ్యానించినప్పుడు అశురు ఒక జీవి ఒక మృగము లేక ఒక జంతువు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం అదే రీతిగా ఏసు బ్రవ్ మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ రోజుకి నాలుగు మృగాలు ఈ లోకాన్ని పరిపాలించినాయి అన్న విషయాన్ని మనం ధ్యానించినాం కాబట్టి దానిల గ్రంథము ఏ రీతిగా నెరవేరిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఒక ఒక ప్రవచనం దాని ప్రకటించిన ఆ ప్రవచనాలు ఏ కాలంలో నెరవేరినై దాని తర్వాత ఏ రీతిగా మన మన జీవితంలో నెరవేరుతాయి అన్న విషయం మనం చూసినాం ఎందుకు ఆ యొక్క ప్రసంగి చెప్పిన విధానంగా వాటన్నింటినీ దేవి తిరిగి తీసుకొస్తున్నాడు దేవుడు కాబట్టి ఆ వాటన్నింటిని తిరిగి తీసుకొస్తున్నప్పుడు ఏ టైంలో తీసుకొస్తాడు ఎవరి కాలంలో తీసుకొస్తాడు అవి తీసుకొస్తానే ఉన్నాడు కానీ చూసేవానికి అవి అర్థమవుతాయి చూడని వానికి ఎప్పటికీ అర్థం కాబట్టి కాబట్టి నువ్వు పరిశీలించి ధ్యానించాలన్నాడు ఈ వాక్యాన్ని కాబట్టి అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ఆ యొక్క గలలియ ప్రాంతంలో బాప్తిజం ఇచ్చే యోహాను చిరపట్టిన కాలం నుంచి ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేయబడిందో ఆ రోజు నుంచి వాళ్ళు అనులకి సువార్త ప్రకటించడం ఏలో చేసిందంతా అనుల మధ్యలనే ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా యోనా చేసింది అనులకే నా హోము ప్రకటించింది కాబట్టి ఆ ప్రవక్తలకి చాలా ప్రాధాన్యత మనం ఎందుకు కనిపి చూస్తున్నామో మన ప్రభు జ్ఞాపకం చేయడం కప్పెట్ హోం గురించి ఎందుకంతా జ్ఞాపకం చేసినాం చూడండి మరోసారి మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ముప్పై ముప్పై ఒకటో వర్షనంలో కపెర్న హోంకి బయలుదేరుతున్నప్పుడు ముప్పై ఒకటో వర్షంలో ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిన చూడండి వారు అక్కడ నుండి బయలుదేరి గలలియాగుండా వెలుచుండిరి అంటే అనుల ప్రాంతం అది ఎవనికిట ఆయనకి ఇష్టం లేక పోయను ఎలైనగా ఆయన తన శిష్యులకు బోధించచ్చు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపిన మూడు దిన లేచినని వారితో చెప్పాను యనను గుర్చిన సూచన మరోసారి జ్ఞాపకం చేస్తుండ సరే ఎక్కడ జ్ఞాపకం చేస్తుంది చూడండి గలలియ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం గుండా వస్తున్నాడు అంటే గలలియ ప్రాంతం గుండా వస్తుంటే ఇదంతా ఒక సముద్ర తీరంలో ఉంటే ఇవన్నీ కాబట్టి ఎప్పే సముద్ర తీరంలోనే ఉండే నినివే సముద్ర తీరంలోనే ఉండే ఇవన్నిట్లా సముద్ర తీరంలో ఉండే పట్టణాలు ఇవన్నీ రీతిగా అదేంటి ప్రాంతం మనం ఇందాక చూసినాం కదా ఎల్కోషు ఎల్కోషు అనే ప్రాంతం కూడా సముద్ర తీరంలో ఉండేది కాబట్టి ఆ పేర్లు మాయమైపోయినాయి ఇప్పుడు లేవు ఆ పేర్లు ఉదాహరణకి అసురు అసురు దేశం లేది రజ్ ఎందుకు నేను మీకు చూపిస్తాను అయితే ఒక వంద సంవత్సరాల నుంచి తవ్వకాలు స్టార్ట్ చేశారు ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన దేశము అడ్రస్ లేకుండా పోయింది ఏంది దాని ఒక్క చిహ్నం కూడా లేదు రజ్ ఒక్క గుర్తు లేకుండా పోయింది ఏంది గత వంద సంవత్సరాల నుంచి తోడుతున్నారు అయితే నేను చాలా పుస్తకాలలో వెతికేరొచ్చు దాని యొక్క అయితే ఈ రోజు ఏదా పట్టణం ఎక్కడుందా పట్టణం చాలా మంది ఇరాక్ ఉత్తర భాగంలో ఉంది కొంతమంది అంటారు పాలిస్తీన్ ఉత్తర భాగంలో ఉంది దానికి దీనికి మధ్యలో ఉంది యూఫ్రెటిస్ నది టైగ్రస్ అనే ప్రాంతంలో ఉంది అని చెప్తా ఉంటారు రకరకాల చరిత్రలు కానీ మనం ఎప్పుడైనా కానీ ఇక్కడ నుంచి ఆ పట్టణం ఎందుకు అనీతిగా తయారైంది దాన్ని ఎందుకు నామరూపాలు లేకుండా దేవుడు శిక్షించింది ఎందుకంటే ఆయన ఆయన శిక్ష అట్లుంటది అనే విషయం సరే ఇది అశురు దేశానికి సంబంధించింది నినివే ప్రాంతానికి సంబంధించింది కానీ కొన్ని వాక్యాలు చూస్తే అది మన సంబంధించింది ఎందుకంటే అది న్యూ రాల్సిన బాధ్యత నేను ఈరోజు చూస్తే నాకు అవి మన సంబంధించినట్లు ఆ తొమ్మిదో వర్షం నుంచి చూస్తాం మన మీ కాబట్టి మొదటి అధ్యాయం తొమ్మిదో వర్షం నుంచి మనం చూసినప్పుడు ఇవి ఖచ్చితంగా మన కాలం అవి ఎంత స్పష్టంగా దేవుడు మన కొరకు పెట్టిండ విషయాన్ని చూడండి సరే దానికి ముందు మా కుసు ఆయన కపెర్న వస్తుంటే యునను కూర్చున్న సూచన జ్ఞాపకం చేసినాడనేసి మనం చూస్తున్నాం చూడండి మరోసారి ఏల అనగా వచనం ఆయన తన శిష్యులకు బోధించు మనుషు కుమారుడు అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచును అని వారితో చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు యుగ సమాప్తిలో అనేకులు దాన్ని గ్రహించలేని స్థితులు ఉన్నారు ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు దీన్ని తృణీకరిస్తున్నారు ఈ రోజు కాబట్టి మన కాలంలో ఆయన చనిపోలేదు అని ఆయన బ్రతికే ఉన్నాడు అనేసి ఇదంతా కథ అని అవన్నీ చెప్తా మనుషులు ఈ మధ్య ఒక మూడు వారాల క్రితం నేను ఒక న్యూస్ పేపర్ లో చూసిన హాషింగ్టన్ పోస్ట్ న్యూస్ పేపర్ సరే నాకు ఎందుకు దొరుకుతాయంటే మీరు అర్థం చేసుకోవాలి నేను వెతుకుతున్నాను కాబట్టి యేసు ప్రభు యొక్క కుటుంబికుల సమాధులు దొరికినాయి అని వచ్చింది యేసు అయితే ఆ వాళ్ళ సమాధులు వింతగా ఉంటాయి కదా ఆ రాళ్లు అవన్నీ ఉంటాయి కదా దాని మీద యేసు ప్రభు పేరుందంట మగ్ధిని మరియా పేరుందంట ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లున్నట్టే యువసేపు మరియాల పేర్లు ఉన్నట్లు అవన్నీ నేను ఫొటోస్ చూసిన సరే ఫొటోస్ చూస్తే నమ్ముతాను నేను రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినాయి ఈరోజు ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ లో ఎటువంటి ఫోటోనైనా తయారు చేయొచ్చు కంప్యూటర్ మీద వాటి అది సరే వాళ్ళు ఆ తవ్వకాలు ఆశ్చర్యం ఏంటంటే అవన్నీ తవ్వకాలు తీసి ఆ సమాధి అవన్నట్టే కదా అవన్నీ సమాధులకు సంబంధించిన వస్తువులు అవన్నీ చూపించి ఆ పేరు ఆ పేరు స్కాన్ చేసి ఆ పేరు ని క్లియర్ గా ఇంత పెద్దగా చేసి చూపిస్తే అది జీసస్ ఆఫ్ నజరేత్ అని ఇంగ్లీష్ లక్ తర్జుమా చేశారట అంటే నజరేయుడైన సమాధి అని పేరుంది తన భార్య అయినా మగ్ధనే అట్లా ఎక్కడ ఉన్నది ఆ చరిత్రలో సో యుగ సమాప్తిలో అంటే చూడండి ఈ వాక్యం మన కాలం ఎరదరుతుంది ఎవడో దాన్ని రుజుపరచి చూస్తుండేమని లేని దాన్ని రుజుపరిస్తే ఈ లోకం నమ్ముతా ఉంటుంది ఆయన నిజంగా చనిపోలేదు ఆయన తిరిగి లేయలేదు ఇదిగో ఆయన సమాధి నిశాని జ్ఞాపకానికి వస్తుంది అని చూపిస్తున్నారు మనుషులు అంటే ఆయన మరణాన్ని ధృవీకరిస్తుందా లేదా యుగ సమాప్తిలో ఇది అదే నెరవేరుతుంది శిష్యులు కూడా గ్రహింపలేని స్థితిలో ఉన్నారు అన్న విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఎవరు యేసు ప్రభుని యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఈ పరిస్థితి ఈ వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు శిష్యులు ఆయన వెంబడించే వాళ్ళు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుగాని గ్రహించలేని స్థితిలో ఉన్నారు యుగ సమాప్తిలో ఇవి సరే దాని చూడండి ముప్పై మూడవ వచ్చి అంతటా వారు కపెర్ను హోమ్ లకు వచ్చిరి ఇవన్నీ మాట్లాడుతూ గలలియా ప్రాంతం నుంచి వస్తూ దాని గుండా వస్తూ చివరికి కపెర్ను హోంకు వచ్చిర్రు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి కపెర్ను అంటే ఇది ఏం జరుగుతుంది అప్పుడు అంతటా వారు కపెర్ను వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గంన ఒకరితో ఒకడు వాదించిరి ఎక్కడి నుంచి వాదిస్తున్నారు గలలియా ప్రాంతం నుంచి నడుచుకుంటా కపెర్ణ భోమ ప్రాంతానికి వచ్చేంత వరకు వాళ్ళు వాదిస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు గ్రహింపలేని స్థితులు ఉన్నారనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితులున్నారంటే వాళ్ళు వాళ్ళ శారీరకమైన ఆసక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాని ఆయన యోనను గురించిన సూచనని చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించలేని స్థిస్తున్నారు దాని యొక్క విలువ శారీరకమైన విషయం ఏంది మనం పన్నెండు మందిలో ఎవడు గొప్పవాడు అన్న విషయాన్ని ధ్యానిస్తున్నారు వాళ్ళు ఎవడు గొప్పవాడని మార్గంలో ఒకరితో ఒకడు వాదించి కొట్లాడుతున్నారు నేను గ్రేట్ నేను గ్రేట్ నేనే కరెక్ట్ నేనే పర్ఫెక్ట్ ఈ రోజు కూడా అదే ఉంది కదా నేను చెప్పిందే కరెక్ట్ దేవుడు నాకు నాకు ఈ మధ్య ఒకడు నేను పంపిస్తున్నాడు ఊరికే నాకు దేవుడు బయలుపరిచిండు దేవుడు నాకు ఈ రోజు ఒకటి చూపించిండు అని ప్రతిరోజు చూపిస్తున్నాడు చాలా బాగుంది అర్థం చేసుకొని కూడా నాకు దేవుడు ఒకటి బయలుపరిచిండు అవంతా ఎత్తబడే సంఘానికి సంబంధించిన దర్శాలే అవన్నీ నాకు అది బయలుపరచండి ఇది బయలుపరచిండి అనేసి చెప్తా ఉన్నాడు ఆయనకి ఇమీడియట్లీ మెయిల్స్ చేసిన ఏ స్టో ప్రార్థన యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయం ఉంది తండ్రి వీరిని ఈ లోకం నుంచి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు గానీ దుష్టి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాడు కదా ఆ వాక్యం రాష్ట్ర రిప్లై లేదు ఇవ్వరు రిప్లైస్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇవ్వరు ఈ ర్యాప్చర్ కల్ట్ అంటాం కదా వాళ్ళని ఈ ర్యాప్చర్ కల్టిస్ట్లు లేక పాస్టర్స్ ర్యాప్చర్ అనే ప్రధాని లేక ఎత్తబడే సంఘానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎందుకు వీటిని తృణీకరిస్తారంటే ఇవి వాళ్ళకి అడ్డుగా ఉంటాయి ఈ వాక్యాలు కానీ అది తన్నుతుంటారు తొట్టిల్లుతా ఉంటారు లేస్తా ఉంటారు కానీ నేను ఎందుకు పడిపోయాను కిందికి ఇది నా కాలకెందుకు తగుతుంది ఎందుకు ఈ రోజు వచ్చింది లెటర్ నాకు ఇమెయిల్ ఎందుకు వచ్చింది ఈరోజు అని వాడు అర్థం చేసుకోడు వాళ్ళు పంపించేది చెత్త పంపిస్తా ఉంటాడు సరే నీ బాధ్యత ఇది చెత్తని తీసి పడాల్సిందే కదా టక్ టక్ టక్ టక్ చేసి పడేలా చెత్త తీసుకొని జమ చేసుకుంటే నీకే అన్యాయం నీకే నీకే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది చెత్త కొంతకాలానికి ఆ చెత్త నీ హృదయంలోకి పోయింది నీ యొక్క విశ్వాసం చెడిపోతుంది కాబట్టి ఆ బోధ ఇంకొక విషయం బాగా అర్థం చేసుకోండి ఆ పాశ్చర్ ఏమంటున్నాడు అంటే నిరీక్షణ ఇంగ్లీష్ లో బ్లెస్సెడ్ హోప్ రాక్చర్ ఈజ్ యోర్ బ్లెసెడ్ హోప్ అని ప్రకటిస్తున్నారు ప్రపంచంలో అయితే నేను ఒక వాక్యం చూపించిన తిమోతికి రాసిన పౌలు చెప్తాడు మన నిరీక్షణ మన ప్రభువే అని ఉంది అక్కడ ఆశీర్వదకరమైన నిరీక్షణ నీ యొక్క ఆశీర్వేదకరమైన నిరీక్షణ ఏంది అంటే నీ ప్రభు ఆయన తిరిగి రావడమే నీ నిరీక్షణ ఎత్తబడినది కాదు నిరీక్షణ వాళ్ళు ఎత్తబీర్వదకరమైన నిరీక్షణ అని ప్రకటిస్తున్నారు కాని అది ఎప్పటికీ బ్లెస్సెడ్ హోప్ కాదు అది మోసం మన బ్లెస్టెడ్ హోప్ ఎవరంటే మన ప్రభువే ఆయన రాకడా తిమోతికి పావులు రాష్ట్ర పాత్రికలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మన నిరీక్షణ మన ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండడము ఆయన తిరిగి రావడమే మన నిరీక్షణ ఆయననే మన నిరీక్షణ అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అది కూడా నువ్వు బ్లెస్సెడ్ హోప్ రాప్చర్ అనేది కదా ఇగో బైబుల్ వాక్యం ఇది చెప్తుంది మళ్ళా ఆయన ఏమంటున్నాడు మనము సత్యాన్నే ప్రకటించాలా అని మళ్ళా తిరిగి వాపసు చెప్తున్నాడు నేను నువ్వు సత్యాన్ని ప్రకటించమన్నావు కాబట్టి నీకు ఇగో ఈ వాక్యం చూపిస్తున్నా అని తిమోతి రాసిన పత్రికలోని వాక్యం టైప్ చేసి ఆయనకు పంపించినాడు దానికి గురించి జవాబు లేదు కాబట్టి మనము ఈ రీతిగా వాళ్ళని ఎదుర్కోవాలి లేకపోతే వాళ్ళు అనేకలను మోసగిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పని మోసగించిన కోరికే వాళ్ళు ఏర్పరచబడ్డారు ఎందుకంటే ఈ విషయం మీకు ఎరిసల జ్ఞాపకం చేయబడుతుంది దేవుని చేతిలో బలహీనమైన ఘనహీనమైన ఘటనలాగా వాళ్ళు వాడబడుతా ఉంటారు ఎందుకంటే ఈ లోకం అబద్దాన్ని నమ్మున్నట్లు దేవుడు మోసపుచ్చి ఆత్మను పంపిస్తున్న విషయం చూసినాం లేదా అతనే కావాలని పర్మిట్ చేస్తున్నాడు ఎందుకు మోసపోయేటట్టు తెలుసు రాష్ట్రపతిగా అదే చూస్తున్నాం క్రైస్తవులు మోసపోయేటట్లు ఎందుకన చేస్తుందంటే వాళ్ళు అబాధాన్ని నమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు సత్యాన్ని ప్రేమించక అబాధాన్ని ప్రేమిస్తారు కాబట్టి మరణంతో నిబంధన చేసుకుంటున్నారని మనం యేష గ్రంథంలో ఎన్నిసార్లు చూసినాం చూడండి ఎవడు గొప్పవాడని మార్గంలో ఒకంత ఒకడు వాదించేది గనుక ఏం జరిగింది ఎవరను గురించిన సూచనని జ్ఞాపకం చేస్తుంటే మీరు మీ సొంత శారీరకమైన కోరికల గురించి మీరు వాదించుకుంటున్నారు అసలు వాదించుకోవాల్సింది దేని గురించి ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గం మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుంటిరి అని వారిని అడుగగా అప్పటి వరకు అడగలేదు బాగా కొట్లాడుకోండి మీరు తర్వాత నేను మీ సంగతి చూస్తా అడుగగా ఇరవై ముప్పై ఐదవ ఏమైంది వారు ఊరకుండిరి ఆయనకు తెలీదు వాళ్ళకి తెలిసి అన్ని తెలుసు అందుకే గమనున్నారు వాళ్ళు ఊరకుండిరి సైలెంట్గా ఉన్నారు అప్పుడైనా కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడ నేను మొదటి వాడయుండ వాడు అందరిలో కడపటివాడు గాను అందరికి పారిచారకుడునై ఉండవల్లని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలబెట్టి వారిని వాణిని ఎత్తి కౌలించుకుని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్నుగాక నన్ను పంపిన వాణిని చేర్చుకునునని వారితో చెప్పాను సరే ఎవడు గొప్పవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవడు గొప్పవాడు ఎవడు తను తాను తగ్గించుకుని ఉంటాడో వాడు గొప్పవాడు అదే కాకుండా వాడు చేయాల్సిన పని ఏంది వాడు అందరిలో కడపట్టివాడు గాను అందరికీ పరిచారకుండా ఉండవాలంటే మన సేవ జీవితం కదా మనం అందరికీ పరిచారకు ఉండాలి అందరూ అంటేంది నేను కేవలం క్రైస్తవ క్రిస్టియన్స్ కి సేవ చేస్తా అనేది కాదు కదా నేను కేవలము యూదులకే సేవ చేస్తా అన్న యో జీవితం కాదు కదా నా హోము అక్కడ నాహుంకి తెలుసు ఏం జరగబోతుందో యోనా లాగా నేను అట్లనే తిరుగుబాటుతనం చేస్తాను కాబట్టి నాహోమే నాహోమై వైసీపీ కాబట్టి యుగ సమాప్తిలో మనం అందరం నాహుం కి సాదృశ్యంగా ఉన్నాం ఇంకో రీతిగా యోనా జీవితంలో కూడా ఉంటుంది మనం కానీ ఆ జీవితం నుంచి బయటొచ్చి తిరుగుబాటుతనం నుంచి బయటకు వచ్చి విధేయత చూపించే జీవితంలో మనం ఉన్నాం కాబట్టి మనం యోనను గురించిన సూచన అనేకులకు ధైర్యంగా ప్రకటించాల పైగా ఏమనుంది ఇంటి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్న నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునేవాడు నన్నుగాక నన్ను పంపిన వాడిని చేర్చుకొని కొరునని వారితో చెప్పాను సరే దేవుడు గురు తన గురించి ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్న బిడ్డలు ఎవరు చిన్నపిల్లలు ఎవరు చిన్నపిల్లలు ఎవరు లేవు సాధారణంగా చిన్నపిల్లల గుణగణం ఏం ఆయన తెలియదు తప్పులు చేస్తుండడు కానీ తుంటరోలో లేదా పిల్లలు బైబిల్ వాక్యం చెప్తుందా లేదా బాలుడు సరే అది బాలు నడవలసిన క్రోమలో వాడిని నడిపించాలనేది మనం చూస్తాం సామెతల గ్రంథంలో కానీ దానికంటే ముందు నుండి వాడు వాడి హృదయం అంతా దేంతో చెడుతనంతో నిండి ఉన్నవాడు అనదు తెలియదా ఎప్పటి నుంచి బాల్యం నుంచి వాడు ఒక దిక్కు ఇన్నోసెంట్ అంటాం మన దృష్టిలో చిన్న పిల్లలు అంటే ఇన్నోసెంట్ కానీ బైబుల్ దృష్టిలో ఏందంటే వాడు బాల్యం నుండే చెడుతనంతో నిండిన వాడు అందుకే తుంటరి పిల్లవాడు పిల్లలు చిన్నప్పటి నుంచి తుంటరోలు వాడు అట్లనే విడిచిపెడితే వాడు తుంటరోడు అయిపోయి పెద్ద అయినాక పెద్ద తుంటరోడు అవుతాడు కాబట్టి వాడిని చిన్నప్పటి నుంచే మనము సరి చేయాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే నాకు బాలులు బాలురు లేక పిల్లలు అంటే పిల్లలు సాధారణంగా పాలు తాగేవాళ్ళు కాబట్టి ఇప్పుడు బాగా అర్థమవుతుంది బాలురు అంటే ఎవరు దేవుని వాక్యంలో పాలు తాగేవారికి సాదృశ్యం వాళ్ళని నువ్వు చేర్చుకోవాలా అన్నది వాక్యం అంటే గొప్ప జనం సాదృశ్యం ఇది వాక్యం ఎందుకు అర్థం చేసుకోమన్న ఆ రీతిగా బాలురు పాలు తాగేవారు మీరింకా పాలు తాగే వాళ్ళగానే ఉంటారా మీరు ఎప్పుడు ఆత్మలో ఎదుగుతారు మీరు ఎప్పుడు మాంసము గట్టి పదార్థాలు తినే వాళ్ళగా తయారవుతారు అనడం లేదా హెచ్చరించలేదా కాబట్టి గట్టి పదార్థాలు తినే వాళ్ళు ఎవరు గొప్ప జనమా లేక లక్ష నలభై వేల మంది పాలు తాగే వాళ్ళు ఎవరు లక్ష నాలుగు గొప్ప జనమా కాబట్టి నీకు ఏ రీతిగా ఈ మనుషుల గురించి చిహ్న పరంగా వాక్యం కాబట్టి శిష్యుల జ్ఞాపకం చేస్తున్నట్టే మీరు అంత తెలుసు అనుకుంటున్నారు కానీ మీరు మెంటలో లాగా తయారైనరు అని చెప్తున్నాడు మీరు ఆత్మలో బలపడి శరణంలో పరిపక్వం చెందుతారా అనడం లేదా ఎక్కడ చెప్పింది చెప్పండి పౌన్ చెప్తున్నాడు ఓ అవివేకులైన గలతీలారా మూడవాది ఏమ మీరు ఆత్మలో జన్మించి శరీరంలో సంపూర్తి అవుతారా జీవితం కదా ఆత్మలో జన్మించిన వాడు ఆత్మలో సంపూర్ణతగా ఎదగాల సరే శరీరంగా జన్మించిన వాడు శరీరంలో సంపూర్తిగానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎక్సర్సైజ్ చేసుకుంటా నేను కొంతకాలం నుంచి గమనిస్తున్నాను ఇవన్నీ గట్టి కూడా అన్ని మెత్తగా అయిపోతుంది ఇవన్నీ మెత్తగా అయిపోయినాయి ఇవన్నీ లూజ్ లూజ్ అవుతుంది నాకు చాలా మంది ఇట్లా పట్టుకుంటారు నీ చేతులు ఎంత గట్టి ఉండే పోయి అనేటోళ్ళు ఇప్పుడు నాకే అనుమానం వస్తుంది నాకు చెయ్యనట్టు బాగా అర్థం చేసుకోండి నువ్వు శరీరానికి ప్రాధాన్యత ఇస్తే దానికి ఎక్సర్సైజ్ చేసుకుంటా బకెట్లు మోస్తే ఇవి కూడా గట్టిగా అవుతాయి నువ్వు బకెట్లు పోయడం బంద్ చేస్తే ఇవి గట్టిగా కాబట్టి శరీరంలో మనము సంపూర్తి చెదకా పరిపక్వం చెందాం మనము ఆత్మలో అంటే నూతన జన మానవము ఆత్మ జీవి ఆత్మీయ జీవితానికి సాదృశం కాబట్టి ఆత్మలోనే మనం సంపూర్ణంగా ఎదగాల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కాబట్టి అవివేకులు ఎవరంటే ఆత్మలో జన్మించి అంటే రక్షణ పొందిన వాళ్ళు శరీరంలో అభివృద్ధి పొందడం అంటే ఈ లోకంలో సంపాదించుకోవాలా ఆడంబరంగా జీవించాలా ఇవన్నీ మనల్ని ఎంటాడుతూనే ఉంటాయి ఖచ్చితంగా ఎంటాడుతూనే ఉంటాయి కాబట్టి మనం వాటిని ఛేదించుకోవాలన్న విషయం మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం కాబట్టి బాల చేసుకోండి కఫెర్న లేక అనిల ప్రాంతంలో యేసు శిష్యులకు చెప్పిన విషయం ఏందంటే మీరు ఏమంటున్నాడు మరోసారి చూడండి మీరు ఏ రీతిగా మొదటి వారే ఉండాలనుకుంటున్నారో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసండి నేను కరెక్ట్ నేనే గ్రేట్ నేనే పాస్టర్ మీరు అక్కడే ఉండాలా నా మాట వినాలా అంటే నువ్వు ఎప్పుడు పైరు ఉండాలనుకుంటున్నావు కడపట్లో ఉండాలనుకుంటలేవు కదా ఈరోజు ప్రపంచమంతట పాస్టర్లు ఏ రీతిగా వాళ్ళకి హెచ్చనిస్తాడు ఈ విషయం మీరంతా ఎప్పుడు అగ్రస్థానాలను కోరుకుంటున్నారు మీ జీవితంలో హైయర్ పొజిషన్స్ నాకు ఫ్రంట్ ఫ్రంట్ లో కుర్చేస్తేనే నేను వస్తా నాకు కారు పంపిస్తేనే వస్తా మీ ఇంటికి వస్తే నాకు చికెన్ బిర్యానీ పెడితేనే వస్తా మంచి కానుకలు ఇస్తే వస్తా డైరెక్ట్ చెప్తున్నారు పాస్టర్స్ ఈరోజు ప్రపంచం అంతటే ఎవరికి పడితే వానికి నేను స్పెషల్ గా వచ్చి ప్రేయర్ చేయను ఎవడైతే ఎక్కువ ఫండ్ ఇస్తారో వానికి వచ్చి ప్రార్థన చేస్తా ఈ రోజు నెరవేర్తలేవా అని నేను దాన్ని సీక్రెట్ గా చెప్పాలన్నా అవన్నీ బాహాటంగా నెరవేరుతున్నాయి వాడు కూడా బాహాటంగానే అడుగుతున్నాడు నాకు ఒక ఏమి చెప్తే నేను ఆశ్చర్యపోయినా చెన్నైలో అదే కోయంబత్తూర్ ఆ ప్రాంతంలో ఆయన చనిపోయింది ఆ పాస్టర్ ఎవరైతే ఎక్కువ డొనేషన్స్ ఇస్తారో లక్ష రూపాయలు ఇస్తారంటేనే ఆయన వచ్చి ప్రేయర్ చేస్తారు తలవి చేయబట్టి పదివేలు ఇస్తా అంటే తన జూనియర్ ని పంపిస్తారు జూనియర్ పాస్టర్ ని నువ్వు పోయి ప్రేయర్ చేయి ఎవరైనా లక్ష రూపాయలు ఇస్తారంటే చెప్పు నేను వస్తా అంటే ఆయన మనసు ఎక్కడుంది ప్రార్థన మీద ఉందా బాలుల మీద ఉందా ధనం మీద ఉందా మనం ఈ విషయం బాగా అర్థం చేసుకోగల యుగ సమాప్తిలో పాస్టర్స్ అందరూ తరవుతారు అది మనం అంటున్నది కాదు దేవుని వాక్యం అంటుంది వారు ఇంకా ఎవడు గొప్ప ఎవడు గొప్ప అని కానీ మనం ఈ విషయం బాగా అర్థం మనం ఎప్పుడు అగ్రసరణాలు కురలేము చాలా మంది అంటారు ఈజ్ అ ఫుల్ అని హీజ్ అంటలో అని యూజ్లెస్ కలో అని అది తప్పుడు బోధ అని ఎందుకంటే మనము శ్రమలకు ముందు సంఘము ఎత్తబడదు అని మనం ఈ లోకం అంతా దాన్ని గుడ్డిగా నమ్మింది కాబట్టి మనం చెప్పే బోధ అబద్ధ బోధలాగా వాళ్ళకు అనిపిస్తుంది కానీ మనము పరిశీలించి నేర్చుకుంటున్నాం ఇవి గుడ్డిగా చెప్పేసి నమ్మేది కాదు వాడు ఎంతబడ సంఘం ఉంది అంటే గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడ పరిశీలించారు అది పాలుదైగ జీవితం పరిశీలించని జీవితము పాలుదైగ జీవితం అందుకే గొప్ప జనము ఎందుకు శ్రమల పాలైద్ది అంటే వాళ్ళు నేను ధీమాగా ఎంత పడతాను వాడి మీదకి తుఫాను వస్తుంది ఎక్కడ తప్పించుకుంటాడు ఎట్లా ఎత్తపడతానని ధీమా అనుకుంటున్నాడు తుఫాను మీదకి వచ్చినప్పుడు శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావు కాబట్టి మన జీవితము ఇక్కడ నుంచి నేర్చుకోవాలి కపెర్ నహో మన ప్రభు హెచ్చరించిన విషయం ఏంది నా హోం సంబంధించేది నువ్వు కోరుకోవడం కాదు నువ్వు మొదటి వాడివి కాదు నువ్వు నిజంగా మొదటి ఉండాలా అంటే నువ్వు కడపట్టి వాడవై ఉండాలా అని హెచ్చరిస్తుండ అంటే నీ జీవితాంతము నువ్వు కడపట్టివాడలాగా కడపట్టివాడ అంటే నేనే లాస్ట్ నేను ఫస్ట్ రో లో నేను లాస్ట్ రో కూర్చుంటా సరే నేనైతే ఎప్పుడు ఫస్ట్ రో కూర్చుంటా క్లాస్ లో ఎప్పుడు ఫస్ట్ రో లో నేను ఎక్కడ పోయినా కానీ ఎక్కడ మీటింగ్స్ మీద నేను ఫస్ట్ రో కూర్చుంటా సరే దాని అర్థం అది కాదు నేనే పైన కూర్చోాలా నేనే హై సీట్ లో నాకే పెత్తనము నాకే పవర్ ఇది మొద అగ్రస్థానాన్ని ఏర్ ఏర్పరచుకోవడం లేక మొదటి స్థానాన్ని ఏర్పరచుకోవడం మనము కడపటి స్థానాన్ని ఏర్పరచుకోవాలి ఎందుకంటే చెప్పిం ఏమన్నాడు మొదటి వారు కడపటి వారు అవుతున్నారు కడపట్టి వారు మొదటి వారు అది ఎందుకు చెప్పిండు ఇక్కడ నుంచి చెప్తున్నాడు కడపటి వారు ఖచ్చితంగా మొదటి వారు అవుతారు ఎందుకంటే నువ్వు ఏర్పరచుకోవాలి అంటే కడపటి వారు అంటే ఏంటంటే తగ్గింపు జీవితము ఈ లోకాన్ని ఆశించని జీవితం ఈ లోకం మనల్ని ఎప్పుడు తృణీకరిస్తూ ఉంటది కాబట్టి అటువంటి జీవితానికి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండూ అది కాంగ శిష్యులకు చెప్పబడ్డ వాక్యం ఏంటంటే చిన్నవారిని నువ్వు దగ్గర చేర్చుకోవాలా వాళ్ళని హత్తుకోవాలా వాళ్ళని కౌగలించుకోవాలా అంటున్నాడు అంటే ఏంది సరే ఎవరిని కౌగలించుకుంటాము ఎక్కువ ప్రేమ ఎక్కువ ఆదరణ ఉన్న వాళ్ళని కదా బిడ్డలలో ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే ఆయన చిన్న పిల్లల్ని కౌగలించుకున్నాడు అంటే ఆయన మనసు ఎక్కడుంది అనేది విషయం మీరు బాగా అర్థం చేసుకోండి క్రీస్తు కలిగిన మనసు మెరును ధరించుకున్నాడు ఎందుకన్నాడు ఆయన మనసు చిన్న బిడ్డలని కాగలించుకోవడం అంటే గొప్ప జనం పట్ల నీ హృదయం ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది ఇక్కడ వారిని ఏ రీతిగా నువ్వు ఆయన సన్నిధికి నడిపించాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాబట్టి ఇంకొక వాక్యం చూడండి వ్యూహాను స్వార్త రెండవ అధ్యాయము యోహాను స్వార్త రెండవ అధ్యాయం మనకు బాగా అర్థమైంది ఎందుకంటే ఇక్కడ నుంచే మన ఆత్మీయ యాత్ర ఆరంభమైంది కదా మూడవ నాడు కానా గలలియాలోను మళ్ళా అనిల ప్రాంతమే లేక యోన యోనాకి సంబంధించిన ప్రాంతమే గలలియా మరియు నాహోం సంబంధించిన ప్రాంతమే గలలియా మరియు శిష్యులకు సంబంధించిన ప్రాంతమే శిష్యులు పుట్టి పెరిగిన ప్రాంతం అది మన ప్రభువు పెరిగిన ప్రాంతం అది గలలియా కాబట్టి ఆ గలలియాలో కాన అను ఒక ఊరిలో ఏం జరిగిందో మీకు తెలుసు వివాహము ఇవన్నీ ఆత్మీయంగా చెప్పబడ్డాయి కానీ ఇవన్నీ నెరవేర్నాయి శారీరకంగా కాబట్టి మూడవ నాడు ఏం జరిగిందనే విషయమే మనం అక్కడ చూసినాం కానీ పన్నెండవ వర్షంలో ఏం జరిగిందో చూడండి అటు తర్వాత పదకొండవ వర్షం తర్వాత చూడండి గలలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక చేసిన చేసి తన మహిమను బయలుపరచుకును అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిది అద్భుతాలు చేస్తే విశ్వాసం ఉంచారు ఈ లోకం అది గుణగణ అటు తర్వాత ఆయనను ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్ణ హోంలకు వెళ్లి అక్కడ కొన్ని దినములు ఉండేది ఎందుకో చెప్పండి ఎందుకో యువనను వచ్చిన సూచన నెరవేరడానికి కొరకు చూడండి పదమూడవ వర్షంలో ఏముంది పదమూడవ వర్షంలో ఏముంది ఆయన ఎందుకు కపెర్ణ తన శిష్యులతో పాటు కొంతకాలం ఉన్నాడు తన తల్లితో పాటు కొంతకాలం ఉన్నాడు బాగా అర్థం చేసుకోండి ఉపమాన్తిగా యేసు ప్రభు తల్లి అంటే నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చవాలే నా తల్లి నా సహోదరులు కాబట్టి ఈ లోకంలో తల్లి అర్థము వేరే కానీ ఆత్మీయ జీవితంలో తల్లి అనే విషయం వేరే దానికి అర్థం ఉంది దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే తల్లితో పోల్చబడ్డారు అంటే క్రైస్తవ సంఘము దేవుడి చిత్తాన్ని నెరవేర్స్తే క్రైస్తవ సంఘమే తల్లి అన్న విషయాన్ని ఇక్కడ మరోసారి జ్ఞాపకం చేసింది కాబట్టి చూడండి పదమూడవ వచనం యూదుల పస్కా పండగ సమీపంగా సమీపింపగా యేసు ఎరుసలంకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రూకలు మార్చువరను కూర్చుంటూచి చూచి ఎండనన్నిటినీ దేవలం చేసి తొలి వేసి రూకలు మార్చు వారి రూకలు చల్లి వేసి వారి బలాలను పడద్రోసి పావురంలు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చెయ్యకుడి అని చెప్పేదే తీర్పుకు సంబంధించింది కదా ఆయన కపెర్ర హోం నుంచి ఎర్సలేంకి వచ్చి అక్కడ చేసిన పనింది అంటే ఆయనకి ఎక్కడనే ధైర్యం ఉందనే విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి కదా అది చాలా కష్టము అట్లా పోయి చేయడం దేవుని ఆలయంలో పోయి వాళ్ళందరినీ తరిమేసి అవన్నీ బలాలు దేవుని మందిరాన్ని బిజినెస్ గా చేస్తారా మీరు అంటే ఈరోజు ఉపమా రీతికి అర్థం చేసుకున్నట్టు బిజినెస్ తో తయారైపోయింది చర్చలు క్యాసెట్లు అమ్ముకోవడము పుస్తకాలు అమ్ముకోవడము సిడీలు అమ్ముకోవడము అవి అమ్ముకోవడము బట్టలు అమ్ముకోవడము నూనెలు అమ్ముకోవడము ఇంకా ఇంకా సిల్వ బొమ్మలు అమ్ముకోవడము ఇంకొకడు కొత్తగా తీసుకొచ్చిండు ఏంటంటే ఏసు చనిపోయిన సిల్వ చిన్న ముక్క ఆ ముక్క పీసెస్ పౌడర్ చేసి ఆ పౌడర్ కలిపి ఇంకేదా చేసి ఇంకొక సిల్వ చేసి దానికి ఇది పూసి ఇది ఆయన ప్రేరు చేసి పంపిస్తాడు అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క వింత వింత క్రియేటివిటీ ఉపయోగించి వాళ్ళ క్రియేటివిటీ ఉపయోగించి కొత్త కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు వాడు ఎవరిదైనా నీళ్లు తీసుకొచ్చి బాటలు అమ్ముతుండ హైదరాబాద్ ఇవన్నీ తీసుకొచ్చి మన గ్రూప్ బి మనం అంత పట్టి గురాల ఒక్కొక్కటి డబ్బులతో కూడింది మీ హృదయాసంగా దారుండి వేలు వేలు లక్షల కోట్లు కోట్లు చంపాస్తారు ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు చంపా నేను కులి కాదు అసలు మన ప్రభు కదా రోషం గలవాడు మనం కాదు కదా రోషం గలవాళ్ళం మనం రోషం ఎక్కువ ఉంది మనకి మనకు రోషం ఉంటే మనం ఎందుకు గమని ఉంటాం సైలెంట్గా ఉన్నామా లేదా కాబట్టి సరే కపెన్ హోమ్ సంబంధించిన మనం చాలా ధ్యానించినాం ఒకటి ఏంది నువ్వు కడపట్టి వాళ్ళ లాగా ఉండాలా ఫస్ట్ పాయింట్ రెండవది బాలులను ఏం చేయాలా చిన్న పిల్లలను ఏం చేయాలా మనం ఆదరించాలా వాళ్ళు చాలా శ్రమల పాలు కాబోతున్నారు నేను ఇక్కడ చూపించి వాక్యాన్ని ముగిస్తా వాళ్ళని మనం ఆదరించాలా వాడు కొన్నిసార్లు నిన్న తృణీకరిస్తాడు అయినా కానీ వానికి అదే ఉండాలా కాబట్టి అంటే ఏంటంటే గొప్ప జనము పిల్లలతో పోల్చబడింది అందుకే మనం ఎక్కడ చూస్తాము ప్రాణ ఎన్నిసార్లు జనించడం మనం ఎన్నిసార్లు జనించడం సూర్యుని గురు సూర్యుని ధరించుకున్న స్త్రీ లేక అరణ్యంలోని స్త్రీ అని ధరించడమో లేదా ఆమె అరణ్యంలోకి పారిపోతుంది ప్రసవించిందే లేదా మగపిల్ల అని గొప్ప గొప్ప జనకి సాదృశ్యం మాకు మగపిల్లవాడు లక్ష నలభై నాలుగు వేల మందికి ఆమె సాదృశ్యం ఉంది కాబట్టి నీ బిడని నువ్వు కౌలించుకోలేదా గొప్ప జనము నీకు బిడలాంటి వాళ్ళ అంటే నువ్వు కష్టపడి వాళ్ళని బరి తీసుకొస్తున్నావు అది ప్రసవ వేదన కాబట్టి వాళ్ళని సైతాన్ బంధకాల నుంచి వాళ్ళని తీసుకొని నీ శత్రుని గౌని స్వాధీనపరచుకోవడం అంటే వాక్యం అదే అదంతా నీ శత్రుల గౌని అంటే నీ అనిల ఫండ్ అనిల బిజినెస్ అంతా నువ్వు తీసుకొచ్చుకొని నీ ఇంట్లో నీ బ్యాంకుల్లో నింపడం కాదు అది చెత్త బోధ ప్రపంచంలో అంత బోధ ఒక పాస్టాడు అంటున్నాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్ ఇంత ఫండ్ వచ్చింది నా బ్యాంక్ పడింది అది హోమ్ మినిస్టర్ తెలిస్తే నేను జోబులు కొన్నిసార్లు బై మిస్టేక్ అకౌంట్స్ వచ్చి పడతాయి నువ్వు అనుకోదు ఇది దేవుడిని ఆశ్రించి నా బ్యాంక్ లో పంపించండి ఒక బ్రదర్ కిటర్ జరిగింది కొన్ని కోట్లు వచ్చి పడ్డాయి ఆయన బ్యాంకు లో అప్పుడు నేను చెప్పిన నా దగ్గరకు వచ్చి ఏం చేయాలన్నాడు నేను అదే ఇప్పుడు నా ప్లేస్ లో ఒక పాస్వర్డ్ టెక్ చేస్తాడు తెలుసా ఏం లేదు బ్రదర్ అందుకెళ్ళి కొంత ఫండ్ తీసి నా చర్చ కట్టుకుంటా దాని తర్వాత నువ్వేమైనా సేవ చేసుకో అని చెప్తాడు కానీ నేనేం చెప్పిన తెలుసా ఫస్ట్ నువ్వు హోమ్ లెటర్ రాసాయి చెప్పు ఈ ఫండ్ నాకు సంబంధించింది కానే కాదు నా అకౌంట్ లోకి ఎట్లొచ్చిందో కూడా నాకు తెలియదు నేను ఇవ్వలేదు నేను ఇది నేను రిటర్న్ చేస్తున్నా అని చెప్పేసి అది గవర్నమెంట్ ఫండ్కి వెళ్ళిపోతుంది తర్వాత ఆ ఎవడైతే బై మిస్టేక్ అది పంపించిండో వాళ్ళ దానికి వెళ్ళిపోతుందా మనీ అది చాలా డేంజర్ మరి నేను పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జైల్లో పడేస్తుందా మనీ అంత డేంజర్ మనీ పాస్టర్లు పోతారు లోపలికి వెళ్ళిపోతారు కానీ మనం దాని నుంచి జాగ్రత్త పడాలి అట్లాంటివి ఐడియాస్ ఇస్తే ముందుకు మనం ముఖ్యంగా సేవ కానీ సర్పంలో తేలిపోతా ఉంటాయి కానీ వాటికి తెలుసు ఎట్లా బయట రావాల పాస్టర్లకు తెలుసు ఎట్లా పోలీసులకి లంచం ఇవ్వాలా ఎట్లా జడ్జిలకి లాయర్లకి లంచాలు ఇవ్వాలా ఎట్లా బయటపడాల అన్ని తెలుసుకోవాలి ఎందుకంటే మీకు ఎన్నిసార్లు నేను చూపించిన వాళ్ళు ఎంత ఏరీతిగా అకౌంట్స్ అన్ని తారుమారు చేస్తూ ఉంటారు అంటే అబద్ధాలు రాస్తా ఉంటారు వాడు ఖర్చు పెట్టిన వాడు బిల్స్ ప్రొడ్యూస్ చేసిన అబద్దాలే వాడి బ్యాంక్ అకౌంట్స్ అన్ని అబద్ధాలతోనే కూడి ఉంటాయి మళ్ళీ ఆడిటర్ కూడా దాన్ని సర్టిఫై చేస్తాడు అన్ని అబద్దాలే కాబట్టి వాడు ఆదివారం వచ్చి వాక్యం చెప్తున్నానంటే గొప్ప జనం పాలలాగానే ఉంటది కదా అది సరే ఇప్పుడు మనం కొంచెం క్లుప్తంగా ఈ యొక్క రెండు మూడు వచనాలు చూసి నా హోమ సంబంధించిన వాక్యాలను మనము ముగించుకుంటాం సరే పోయిన వారం మనము మొదటి అధ్యాయము ఆరవ వచనం వరకు ధ్యానించాం కదా చూడండి నా సంబంధించిన విషయం నినువేను కూర్చున్న దేవోక్తి ఎల్కోశు వడకు నా కలిగిన దర్శనమును వివరించు గ్రంథము ఏ రీతికి ఉంటుంది దర్శనము అన్న విషయాన్ని ఏ రీతిగా దాన్ని వివరించాలన్న విషయాన్ని యేషయా గ్రంథంలో ఒక వాక్యం తీసుకుని వెనకాలకు వచ్చేస్తాం చూడండి ఏషయా గ్రంథము రెండవ వర్షంలో చూడండి రెండవ అధ్యాయము మొదటి వర్షం యూదాను గుర్చి ఆమోజు కుమారుడైన యషయాకు దర్శనం వల్ల కలిగిన దేవోక్తి రెండవ వర్షంలో మీరు తెరచేసే అంత్యంబలో పర్వతము పైన యోహవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపడిన కొండ కంటే ఎత్తుగా ఎత్తబడను సరే దీనికి సంబంధించిన విషయాలు నేను మీకు చెప్పనవసరం లేదు సియోను పర్వతం సంబంధించింది యుగ సమాప్తిలో లక్ష నలభై నాలుగు వేల మంది దాని మీద ఉంటారు దాని తర్వాత ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జను దానిలోనికి వచ్చేతారు ఎక్కడికి దాని దగ్గరికి ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుసలంలో నుండి యహో వాకు బయలుదేరును సరే యుగ సమాప్తికి సంబంధించిన వాక్యం కాబట్టి దర్శనానికి సంబంధించిన విషయం ఏషియాకు దర్శనం కలిగిన దేవోక్తి దర్శనము కలిగిన దేవోక్తి అంటే అర్థమేంది ఇక్కడ కూడా అదే రీతిగా ఉంది కదా దర్శనం నుంచిన గ్రంథము కాబట్టి దేవోక్తి అంటే దేవుని యొక్క వాక్యము దర్శనాన్ని గురించిన అంటే దర్శనము దేవుని వాక్యముతో సమానంగా ఉంటుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఈ రెండవ వచనం నుంచి ఎనిమిది వర్షాల వరకు మనం పోయిన వారని రెండవ వర్షం నుంచి ఎనిమిది వర్షాలలో నాహోము ఆ దర్శనం గురించి చెప్తున్నాడు ఏంది మొదటిది ఆయన రోషం గలవాడు మొదటి గుణగణం రెండవది ఆయన ప్రతీకారం చేయవాడు మూడు సార్లు జ్ఞాపకం చేశాడు మూడు సార్లు ప్రతీకారం అన్నాడు అక్కడ కదా ఆయన ప్రతికరం చేయును ఆయన ప్రతికరము చేయువాడు ఆయన ప్రతీకారం చేయును యహో అతని శత్రులకు ప్రతికారం చేయును మూడు ఒకటే వర్షం లేదు కాబట్టి మూడు అంటే తీర్పుకు సంబంధించింది కాబట్టి ఆయన ప్రతీకారం ఖచ్చితంగా చేస్తాడు అన్యులకు లేక శత్రువులకు ఈ లోకస్తులకు అన్న విషయం చెప్తున్నాడు కాబట్టి ఎవరు ఆయన శత్రువులు అన్న విషయం నీకు బాగా అర్థం కావాలంటే ఎనిమిదవ భస్టం తర్వాతనే మీకు జ్ఞాపకం చేస్తాను దాని తర్వాత ఈ రోజు వాక్యను ముగించుకుంటాను చూడండి మూడవ గుణగణం ఆయన దీర్ఘ శాంతుడు నాలుగవ గుణగణం ఆయన మహాబలం గలవాడు ఐదవది దోషులను నిర్దోషులుగా ఎంచడు ఎప్పటికి కూడా తర్వాత ఆయన ఆరవ గుణం చూడండి యుహోవ తుఫాను లోను సుడిగాలిలోను అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తుఫాను సుడిగాలి అంటే చాలా పవర్ఫుల్ కదా ఈ లోకంలో చాలా పవర్ఫుల్ అదే కదా దాని ముందు ఏమి నిలబడవు ఎటువంటి పెద్ద పెద్ద ఇండ్లు కొట్టుకొని పోవాల్సిందే తుఫాను సుడిగాలి అంటే కానీ వాటిని మించిన శక్తి గలవాడు అన్న విషయం ఈ వాక్యం వ్యాప్తం చేస్తుంది కాబట్టి ఆయన తుఫానులోను సుడిగాల్లోనూ వచ్చేవాడు అంటే వాటిని కేర్ చేయడా ఈ లోకంలో ఎంత పవర్ఫుల్ అయిన వాడిని ఆయన కేర్ చెయ్యడు ఈ లోకంలో ఆయన కంటే పవర్ఫుల్ ఏది లేదు అనే విషయాన్ని ఆ యొక్క ఆరోగ్య చెప్తుంది మేఘంలోను ఆయన పాదధిగాను ఉన్నవి ఆయన సముద్రంలో గద్దించి అరిపోజేయను నదులన్నింటినీ ఆయన ఎండిపోజేయును బాషాను కర్మేలును వాడిపోవును లెబను పుష్పము వాడిపోవును ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ఎట్లుంటది అన్న విషయం చెప్తుండ్రు తీర్పు ఏ రీతిగా ఇవన్నీ వాడిపోతాయి అంటే యుగ సమాప్తిలో గొప్ప జనంకి ఈ మూడు గుంపులు ఇక్కడ ఉన్నాయి మినికి భాషాను లెబనోను కర్మేలు భాషను కర్మేలు సర్పములకు తెలిక సాదృశ్యము లెబనోను పుష్పములు గొప్ప జనం సాదృశ్యం ఎందుకంటే వీటిని ఇట్లా డైరెక్ట్ ఇట్లా చదివితే అర్థం కాదు భాషను అంటే అర్థమైంది కర్మేలు అంటే అర్థమైంది లెబనోను పుష్పములు అంటే అర్థమైంది లెబనో లేని పుష్పములేంది కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోవాలి పుష్పములు అంటే సున్నితమైనవి ఊరికనే నలిగిపోతాయి కాబట్టి గొప్ప జనం సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా పర్వతములు దేనికి సాదృశ్యము కొండలు దేనికి సాదృశ్యము భూమి దేనికి సాదృశ్యం సరే ఉల్టారండి భూమి దేనికి సాదృశ్యం గొప్ప జనం సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు కొండలు దేనికి సాదృశ్యం పర్వతములు దేనికి సాదృశ్యం పర్వతములు అంటే ఉన్నత స్థితి నేను నా పర్వతాన్ని ఉన్నతంగా వేసుకుంటాన లేదా వాడు యెచ్కల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ ధ్యానంలో అనడా నా పర్వత నా సింహాసనాన్ని సభా పర్వతము మీద సర్వోన్నతునికి సమానంగా వేసుకుంటాడు కాబట్టి పర్వతము దేనికి సాదృశ్యం సర్పములకు సాదృశ్యం కొండలు పర్వతములకు ఆనుకొని ఎప్పుడు పక్క కొండలు అంటే పర్వతం చిన్న గుంటాయి కాబట్టి అవి తేళ్లకు సాదృశ్యం కొండలు వేడిగా ఉంటాయి కాబట్టి తేళ్లకు సాదృశ్యం అలానే భూమి గొప్ప జనం సాదృశ్యం ఇవన్నీ కంపిస్తాయి భూమి కంపిస్తుంది అంటే భూమి అర్థక్ వేకు వస్తుంది అంటే భూమి కంపిస్తే గొప్ప జనం అంతా విషయాన్ని ఆయన తీర్పు సంబంధించిన విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు లోకము నాకు అందరి నివాసులు వణుకుదురు యుగ సమాప్తిలో ఆయన ఉగ్రతకు వణుకుతారు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఎవ్వడలేడు ఆయన కోపాగ్ని ఎదుట నిలువ గలవడేవాడు ఆయన కోపము అగ్ని వలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును కొడతాడా కొండల్ని కొండలను కష్టంగా కొడతాడు అవి ఏమైతాయి ముక్కలు ముక్కలు అని చెప్తుండ ఆయన ఉత్తముడు శ్రమ దినందు ఆయన ఆశ్రయదుర్గము గొప్ప జనానికి ఆయన కష్టంగా ఆశ్రయదుర్గము వాళ్ళందరూ శ్రమకుండా పోతారు కాని వాళ్ళ ఆయన వాళ్ళకి ఆశ్రయదుర్గం ఈ కొండలు ఎక్కడ పడతాయి ముక్కలైనప్పుడు ఎక్కడ పడతాయి భూమిందే పడాల వాటి గొప్ప జనానికి వీళ్ళంతా సేవలు చేస్తారు దేవుడు అట్టే అట్లా వాడుకుంటుండే వీళ్ళని ఇవి ఎప్పటికైనా ఒకరి రీతి ఉంటాయి నువ్వు ఎక్కడ వాక్యం చూస్తున్నా నీకు దేవుడు వాటిని అదే రీతికి చూపిస్తా ఉంటాడు కాబట్టి ఆయన ఉగ్రత దినం అంటే యుగ సమాప్తిలో ఆ రీతి ఉంటుందని చెప్తున్నాడు ప్రళయము జలము వలె ఆయన ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును ప్రళయ జలము వలె ఆయన ఆ పుర స్థానమును నిర్మూలము చేయును పురస్థానం అంటే ఏం చెప్పండి ముందున్న స్థలాలు కదా ముందున్న స్థలాలంటే ఒకప్పుడు నినువే ఉండే ముందు దాన్ని ఇప్పుడు నిర్మూలిస్తా అంటున్నారు చూడండి దానికి సంబంధించిన వాక్యం చూడండి తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని ధర్మును అందరు నరకానికి పోతారు అంధకారం నరకం తన శత్రువులు యోహోను గోర్చి నీ దురాలోచన ఏమి నినువేని ఎందుకు శిక్షించబోతుండే నినువే కాపురస్త ఎట్లా నేను మీకు అటుకునే వరం చూపించిన ఈ లోకం అంతా నినివే కాపురాస్లకు సాదృష్టంగా ఉంది క్రైస్తవ సంఘము నినివే కాపురాస్లకు సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం చూపిస్తున్నాం ఇప్పుడే మీకు చూపిస్తే చూడండి ఏ రీతిగా ఒకప్పుడు మారు పొంది వంద ఏండ్లకు వీళ్ళు ఎంతగా దిగజారిపోయినారన్న విషయమే తొమ్మిదవ వర్షాల తర్వాత మీకు నేను చూపిస్తే చూడాడు యుహోను గురిచిన మీ దురాలోచన ఏమి నినివే నినివే గురించి మాట్లాడుతున్నాడు బాధ రెండవ రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును నినివే నీకు ఇంకొక సెకండ్ ఆపర్చునిటీ లేదు రెండవ ఉండలేవు నిన్ను సంపూర్ణంగా నిర్మూలిస్తా కాబట్టి ఈ రోజు కూడా అంటే ఆరు ఇది జరిగింది ఎప్పుడు సంవత్సరాలు క్రీస్తు పూర్వము ఇది మొత్తానికి నాశనం అయిపోయింది నినివే పట్టణం అశ్వరు లేదు అయితే ఎయిటీన్ అంటే మొన్న ఒక వంద సంవత్సరాల క్రితము ఎయిటీన్ లో తువకల అది బయటకు వచ్చింది ఆ పట్టణం ఏమంటారు వాటిని ఆ రాజ వాళ్ళ ఇండ్లు ఆ రోజు ఆ రోజు ఉండే వస్తువులవన్నీ బయటకు వచ్చినాయి ఇప్పుడు అంటే దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాల క్రితం కదా ఆరు సంవత్సరాల క్రితం జరిగింది అంటే ఆరు తర్వాత ఇరవై అంటే మూడు ప్లస్ రెండు అంటే రెండు ప్లస్ మూడు అంటే ఎంత రెండు వేల మూడు వందల ముప్పై జరిగింది ఇప్పుడు బయటకు వస్తుంది అంటే ఈ వాక్యం నెరవేరిందా లేదా చూడండి దేవుని గురించిన దురాలోచన ఏంది బాధ రెండవ అడ్రస్ కూడా లేకుండా పోయింది అశులు ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యము ఈ రోజు దాని అడ్రస్ లేదు ఎంత వెతుకుతున్నా దానికి సంబంధించిన వస్తువులు పుస్తకాలు ఎక్కడ లేవు మొత్తం నిర్మూలించిన దేవుడు ముండ్ల కంపవలే సరే ముండ్లు అంటే మనది సంతోషం ముండ్ల కంపవలే శత్రులు కూడినను వారు ద్రాక్షరసము తాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోదురు మళ్ళా ఇది సర్పంలకు తెలియకు సాదృశ్యం వీళ్ళు ఏం చేస్తారంట చూడండి ఏంటది ఎండిపోయిన చెత్త వలె మీరు అనుకోవచ్చు ఎప్పుడు చెత్త ఎండిపోతుంది ఎవరైనా చెప్పలేరా ఎప్పుడు ఎండిపోతుంది చెత్త పూలల్లో తినేటోళ్లకు బాధలుస్తుంది పంట అయిపోయినాకనే కదా అది ఎండిపోయేది మొత్తం పంట చేతికి వచ్చినాక నువ్వు ధాన్యాన్ని లోపల సమకూర్చినాకనే కదా ఎండిపోయినా చెత్త నన్నేం చేయాలా కాల్ చేస్తారు కాబట్టి దేనికి సంబంధించింది ఇది యుగ సమాప్తికి సంబంధించింది అంటే యుగ సమాప్తిలో మనుషుల పాపము సంపూర్ణంగా అయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అంటే నేనువే నీకు వంద సంవత్సరాలు నేను అవకాశం ఇచ్చిన ఇంకెందుకు ఇవ్వాలా వంద సంవత్సరాలు చాలా కదా వంద సంవత్సరాలు నేను ఓర్చుకున్నా నేను దీర్ఘశాంతం గల వాడిని ఇంకా ఎంతకాలం నేను ఓర్చుకోవాలి ఈ ప్రపంచాన్ని గొప్ప నేను ఎంతకాలం ఓర్చుకోవాల నేను ఇంకా ఎంతకాలం ఉన్న దీర్ఘ శాంతాన్ని మీ కొరకు నేను చూపించాలా అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఎండిపోయిన చెత్త వల్లే కాలిపోదురు అంటే వారి చివరి స్థితి చెత్తలాగా తయారైంది సరే మీరు అన్న చెత్త అంటే మన దృష్టిలో రోడ్ల మీద పడే అవన్నీ చెత్త అంటాం కదా కానీ బైబిల్ దృష్టిలో చెత్త అంటే ఏంటంటే విత్తనం లేని అర్థం తొక్కల నుంచి విత్తనం వెళ్ళిపోయినాక పనికిరాని దాన్ని చెత్త అంటారు బైబుల్లో ప్రకారంగా మన దృష్టిలో హైదరాబాద్ సిటీలో ఉండే మున్సిపాలిటీ చెత్త అంటే దాంట్లో అన్ని పనికిరాని వస్తువులన్నీ ఉంటాయి కానీ బైబుల్ ప్రకారంగా చెత్త అంటే ఎప్పటికైనా గానీ విత్తనము దాని నుంచి విడిపోయినాక మిగిలిపోయిన దాన్ని చెత్త అంటారు దాన్ని ఖచ్చితంగా కాల్చాల్సింది ఎందుకంటే అవి దేనికి పనికిరావు కాబట్టి వాళ్ళ పాపము పరిపక్వం చెందింది కాబట్టి దేవుడు ఎప్పటికైనా కాని పాపము పరిపక్వం చెంది అంత వరకు లేక పాపము ఆయన సన్నిధి వరకు వచ్చే వరకు ఆయన దాన్ని ఓర్చుకుంటూనే ఉంటాడు కానీ అది ఎప్పటికైనా సన్నిధికి వస్తుందో ఏం జరుగుతుంది చెప్పండి మీరే జరిగింది చెప్పండి ఆది ఎక్కడ చూస్తారు మీరు ఆరో అధ్యాయం ఆది కాండం ఆరవ అధ్యాయాన్ని ఏం చూస్తాం చూడండి ఒకసారి ఆదికాండము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను ఇంకా బాగా అర్థమైతుంది ఎక్కడ చెడిపోయింది అది భూలోకం ఎక్కడ చెడిపోయింది చెప్పండి మరోసారి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను దేవుని సన్నిధి అంటే ఏం చెప్పండి ఇప్పుడు అర్థమైంది ఇంతవరకు మనకు అర్థం కాలేదు అంటే అది టైం అన్నట్టు దేవుడు ఈ టైం కి మన కొరికి ఇవన్నీ చూపిస్తున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి మనం జానిస్తున్నాం మనం అర్థం చేసుకోలేదు భూలోకము ఎక్కడ చెడిపోయింది మనం మనం భూలోకం అంటే శారీరకంగా ఈ చెడిపోయింది కానీ అది ఎక్కడ చెడిపోయింది అనే విషయం ఇక్కడ చూపిస్తున్నారు చూడండి దేవుని సన్నిధిలో భూలోకము చెడిపోయింది దేవుని సన్నిధి కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నదేంది భూలోకం కాబట్టి మనకి ఇంకా ఏమనుమానం ఉంటుంది ఎన్నిసార్లు మనం జానించిన భూమి దేనికి సాదృశ్యం గొప్ప జనం సాదృశ్యం గొప్ప ఎందుకు చెడిపోయినారు దేవుని సన్నిధిలో చూడండి భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేరి ఎందుకు చెడిపోయింది అనే విషయం ఇక్కడ చెప్తుండ్రు ఎప్పుడైతే ఈ భూమి మీద సమస్త శరీరం తమ మార్గంను చెరిపి వేసుకునే రి తమ మార్గం ఏం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవన మన ప్రభువుని వెంబడించడం అసలైన మార్గం మన మార్గం అదే దాన్ని చెడగొట్టుకుంటే మనము చెడిపోతున్నాం కాబట్టి యేసు అనే మార్గాన్ని మనం తప్పిపోతేనే మన మార్గాలు చెడిపోతున్నాయి కాబట్టి భూమి అంతా ఎందుకు చెడిపోయింది మరోసారి చెడిపోయింది సరే ఒకప్పుడు చెడిపోయింది ఎప్పుడు పదకొండు పన్నెండవ వర్షంలో సమస్త శరీరం అంటే ఈ లోకం అంతా తమ మార్గంను చెరిపి తమ మార్గం అంటే చాలా మంది అనొచ్చు నీతి నియమములు న్యాయం చేయడం కానీ మనం మనకు బాగా అర్థమైంది సమస్తానికి మూలము ఆయన ఒకరి నీతి ఈ లోకంలో ఎవ్వరు లేడు ఏసు తప్ప ఎవ్వరు నీతి లేరు నీతి మంతుని ఒకరిని జ్ఞాపకం చేసుకోవడము ఎంతో ఆశీర్వచనకరం అంటారు పాస్టర్ నాతో కాబట్టి సమాధుల పండుగ చేసుకోవచ్చు బ్రద సమాధాన పండుగ చేసుకోవచ్చు పోయి ఆడ క్యాండిల్స్ పెట్టచ్చు ఆడ దండలేయొచ్చు ఆడ పోయి దొరలొచ్చు పొరలొచ్చు ఏమైనా చేసుకోవచ్చు చాలా మంచిగా ఉందని చెప్పిన వాక్యం చాలా వినడానికి చాలా బాగుంది కానీ చనిపోయిన వాళ్ళు మరవబడ్డ వాళ్ళన్న వాక్యం కూడా ఉంది అది నువ్వు వారికి ఎటువంటి తలపులు ఉండవంట వారికి ఎటువంటి ఆలోచనలు ఉండవంట వారు ఎవరో వాళ్ళకి తెలియదు కూడా అంట అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా మరవబడ్డ వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు శాశ్వతంగా మర్చిపోయిన వాళ్ళు ఎప్పుడైతే ప్రభు ఈ లోకంలోకి వస్తాడో అప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడని మనము ప్రసంగిక గ్రంథాలను చూసినాం మేనిసార్లో కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ మరబడ్డ మీకు ఒక విషయం చెప్పాలా మీ పూర్వీకులు మీకు కలలో వస్తే వాళ్ళు కాదు అన్న విషయం బాగా అర్థం చేసుకోండి లే బ్రదర్ రక్షణ పొందలేదు బ్రదర్ ఆయన రక్షణ పొందని పొందకపోని మరబడ్డవాడే మళ్ళీ నాకు వచ్చింది బ్రదర్ అంటే మీకు బాగా తెలుసా సౌలు ఒక రోజు పోయినా లేదా సోదర్ పోయి నేను సమయల్కుంటున్నా లేదా మింటలోనా కదా చనిపోయిన వాళ్ళు మరబడ్డ వాళ్ళు ఆయన కంటే ముందుందా వాక్యం చనిపోయిన వాళ్ళు మలబడ్డవారు ఆయన రాడు వాపస్ సమీలే కాదు మోసనే కాదు ఎవరు కూడా రాడు చచ్చిపోయినాక మరబడ్డ వాళ్ళు వాళ్ళు ఎట్లు వస్తారు పైగా ఒక అన్యుడు మంత్రమేసి బరి తీసుకోవడం దేవుడి బిడన్ జ్ఞానం మళ్ళా పరశుధాత్మ అభిషేకం పొంది ప్రవక్తల శిష్యులతో పాటు కలిసి ప్రవచించిన వాడు అటువంటి రాజు ఎంత దిగజారిపోయింది ఆత్మీయ స్థితిలో కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఎవరికైనా దర్శనాలు వస్తే అవి దుష్టు పుట్టిన దర్శనాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మన పూర్వీకులు గానే కాదు మన ప్రియులు అసలే గానే కాదు నీకుండచ్చు మా డాడీ నాకు ఛాన్సాలకు అలవచ్చు అంటే మీ డాడీ కానే కాదు అది నువ్వు బాగా అర్థం చేసుకోవాలా అది మోసపుచ్చు ఆత్మ ఖచ్చితంగా నేను మోసగేసింది నాకు రావట దర్శనాలు ఎందుకంటే నేను ఈ వాక్యాన్ని నమ్మినాం కాబట్టి మాకు మా పూర్వీకులు ఇద్దరు ఒకరిగా అనిపించలే నేను చాలా మంది చూసిన చనిపోయిన వాళ్ళని నా కాలంలో నాతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు నాతో పాటు గోడెలాంటి వాళ్ళు ఎవరిస్తుంది చాలా మంది చనిపోయినారు ఇంతకు ఎవరు రాలే ఎందుకంటే నువ్వు ఏ వాక్యాన్ని నమ్ముతావో ఆ వాక్యమే నేను స్థిరపరుస్తుందని ఉందా లేదా మార్గశివార్త పదారాధ్యంలో ప్రభువే దాన్ని స్థిరపరుస్తాడు నువ్వు ఏది నమ్ముతావో అదే నీ జీవితానికి స్థిరపరుస్తుంది నువ్వు అబద్ధాన్ని నమ్ముతే నీకు అదే దర్శనం వస్తుంది ఆ పాసరకు వచ్చినట్లు నేను ఈరోజు దర్శనం చూసినా అందరూ ఎత్తపడుతున్నట్లు అవును నీకు అట్టనే దర్శనం అది సునాయాసం కదా అబద్ధం నమ్మితే దర్శనం రావడం కానీ ఇందర చూసిన దర్శనం సంబంధించిన దేవోక్తి ఇక్కడ ఉంటే నీకు ఇంకా స్పెషల్ దర్శనం ఎందుకు ఏసే అదే జ్ఞాపకం చేస్తున్నాడు నాహో అదే చేస్తున్నాడు దర్శనానికి సంబంధించిన దేవోక్తి ఇందులో ఉంటే నువ్వు ఇందులో చూడకుండా బయటకైనా దర్శనం చేస్తా యుగ సమాప్తిలో మళ్ళీ పాలు తాగే జీవితం అతనే ఉందా లేదా కాబట్టి ఈ ఆరవ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి దాంతో నేను మాకేని ముగేస్తాను పదో మూడవ దేవుడు నోవహుతో సమస్తలు శరీర మూలముగా భూమి బలాత్కరంతో నిండి ఉన్నది ఎందుకు చెడిపోయింది భూమి వాళ్ళ నడతని చెడగొట్టుకున్నారు వాళ్ళ మార్గం చెడగొట్టుకున్నారు చెడగొట్టుకుని ఏం చేశారు ఎప్పుడైతే నువ్వు దేవుని పక్కకు పెడతావో నువ్వు బలాత్కారం చేస్తావు లోకంలో ఎప్పుడైతే నువ్వు దేవుని పక్కకు పెడతావో నేనే మార్గం అంటావు ఆయన పక్క పెట్టేసి అసలు మార్గం చేసినవైతే అయి నేను చెప్పినది కరెక్ట్ నాకు వచ్చిన దర్శనమే కరెక్ట్ నేను చెప్పేది మీరు నమ్మండి లేకపోతే నీకు శాపం లేకపోతే నీకు శిక్ష అంటే నువ్వు భయపడతావు లేదా భయంతో నిన్ను వాళ్ళు వశీకరించుకుంటున్నారంటే అది బలాత్కరంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది చూడండి వాళ్ళ పాప దగ్గరకు ఆయన సన్నిధికి నా సన్నిధికి వారి అంతము వచ్చి కాబట్టి ఈ లోకస్తుల సరే మనకి ఎందుకు ఆది కాండం నుంచి ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఈ లోకం అంతా అటు శ్రమల పాలు కాబోతుంది వాళ్ళ అంతము నా సన్నిధి వరకు వచ్చింది కాబట్టి యుగ సమాప్తి చాలా దగ్గర ఉంది గొప్ప జనం యొక్క అంతము సమీపించింది వాళ్ళందరూ మరణించాల్సిందే కష్టంగా మరణించాల్సిందే కాబట్టి వాళ్ళు ఎప్పుడు వీటిని అన్నింటినీ తప్పించుకుంటారు దానికి దుస్థితి మీకు పట్టకుండా ఉండాలంటే దాని నుంచి మీరు బయటకు వెళ్లాల్సిందే కాబట్టి నీ బయలుపరచబడ్డ భారం అదే నాహోములు గురించిన దేవోక్తి అంటేనే అది వీళ్ళందరూ శ్రమల పాల్గబోతున్నారు కాబట్టి చూడండి మరోసారి నినివే యోహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొక్కడు నీళ్ళ నుండి బయలుదేరి ఉన్నాడు యోన మంచి సువార్త ముందుగానే ప్రకటిస్తే వంద ఏండ్లకు వ్యర్థమైన బోధ చెప్పేవాడు వాళ్ళు ఎందుకు చెడిపోయారు అనే ఇక్కడ చూస్తున్నాం చూడండి ఏం తప్పలేదు నువ్వేం ఏం భయపడద్దు నువ్వు మహాంతం యథపడతావు అంటే మంచిగుంది చాలా వినడదు అప్పుడు నువ్వు ఏం చేసుకుంటే సమర్థించుకుంటావు నేను ఎట్లా అయితే మాత్ర నేను చాలా పశుద్ధంగా నేను నిష్కలం కూడా ప్రార్థన చేస్తున్నాను నువ్వు విలోకాన్ని సంపాదించుకుంటావు గొప్ప జనం బుద్ధి అది నేను వాక్యంలా కరెక్ట్గా ఉన్నాను బ్రదర్ నేను రక్షణ పొందిన ప్రదర్ ఏ స్ట్ర పాపం పొందినా బ్రదర్ నేను పరిశుభ్రం పొందుతున్నాను బ్రదర్ అన్ని ఆచారబద్ధంగా చేస్తున్నావు ఏ స్నామం పాపం పొందుకోవడం ఆచారం ఎట్లా అంటే నువ్వు ఏ స్నామం ఎందుకు పాపసం పొందుతున్నావు నువ్వు తిన్నప్పుడు అది ఆచారమే నువ్వు ఏ స్ట్రమ పొంది వేరే ఒక ఏసు బోధన మేము పడితే ఏం పొందింది కూడా వేరే ఒక ఏసే కదా కాబట్టి నినివే యహో మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొక్కడు నీల నుండి బయలుదేరిన్నాడు యహోవా సెలవించినది వారు విస్తర జనమై పూర్ణ కలిగి ఉన్నను బాగా అర్థం చేసుకోండి పూర్ణ అంటే నువ్వు రక్షణ పొందినప్పుడు పూర్ణ ఆయనే నా కొండా ఆయన కోట ఆయనే నా బలము యహోవా నా బలమా అని కూడా పాటవాడతారు కాబట్టి నీ పూర్ణ నీ పూర్ణ బలము అంటే పొందినప్పుడు పొందుకున్న బలం నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు పొందుకున్న ఆత్మ బలం విస్తర జనమైన పూర్వ బలము కలిగి ఉన్ను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను ఏసాను ప్రభు ప్రవచించలేదా అంటే మీరు ఎవరన్నా మీరు ఎవరన్నా మీ పని ఏంది మీరు మీ సొంత మార్గాన్ని ఎన్నుకున్నారు మీరు ఏముంది వ్యర్థమైన వాటిని బోధించిన వాడు ఒకడు మీరు ఏర్పరచుకున్నారు సమస్తాన్ని సహిస్తున్నారు మీరు కాబట్టి మీ విస్తర జనమైన పూర్ణ బలము కలిగిన ఉన్నను ఇంతకుముందు మీరు పూర్ణ బలము పూర్ణ బలం అంటే నాకేం ధీమా నాకు సంపూర్ణంగా ఉంది నాకు సమస్తం ఉంది నాకు ఏం కొదలేదు అన్న అన్న ఆలోచన పూర్ణ బలం కలిగి ఉన్ను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు అందరూ నిర్మూలించబడతారు నేను నిన్ను బాధ పరిచినే నేనిక బాధ పెట్టను కాబట్టి గొప్ప జనాన్ని శ్రమల పాలు చేసినాక ఇక మీదట వాళ్ళని బాధ పెట్టాడు యుగ సమాప్తిలో వాళ్ళందరూ మరణించినాక వాళ్ళందరూ ఆయన సన్నిధికి తిరిగి వస్తారు అప్పుడు వాళ్ళు వారి యొక్క బాధను మరిచిపోతారు అన్న విషయం ఎన్నిసార్లు మనం చూసినాం కదా వీళ్ళందరూ ఎవరు నీకే తెలిసినయ్యా అన్నాడా యోహాను భక్తుడు వీళ్ళందరూ మహాశ్రమంలో గోరపిల్ల రక్తంలో వారి వస్త్రములను ఉదుక్కున్న వాళ్ళు అన్నాడు కదా కాబట్టి వారి బాధ వారి కన్నీళ్లు అప్పుడు తుడిచివేయబడతాయి ఇక మీదట ఎన్నడను వారి కన్నులో కన్నీళ్లు ఉండవు అన్న విషయాన్ని కాబట్టి శ్రమల గుండ పోనిచ్చి నేను నిన్ను బాధపరిచిమలపాల చేస్తాడు ఇక మీదట నేను బాధ వాడి కాడి నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొడ్డును వారి కట్లను నేను తెంపుదును యుగ సమాప్తిలో శ్రమలపాలై కాలంలో శ్రమలపాలై మరణించాక వారందరూ ప్రభు సన్నిధికి తిరిగి రావడం అన్న విషయాన్ని మనము ఇక్కడ చూసినాం సరే ఇక్కడికి మనం ఈ యొక్క వాక్యాన్ని ఆపుకుని వచ్చే వారము దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం అడుగడుగునే దేవుడు మనకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు కాబట్టి గొప్ప జనం పట్లనే మీ యొక్క భారం ప్రభు యొక్క భారం మనకి ఈ చిన్న ప్రవాతలకు సంబంధించిన వాక్యాలు అయిపోయాక ప్రభు యొక్క భారం అనే వాక్యాన్ని మనం కొంతకాలం దీర్ఘంగా ధరించాం అటువంటి కృపా దేవుడు మనకి ఇవ్వాలా దాని కొరకు మనం ఆత్మీయం కూడా సిద్ధపడాలా ప్రార్థిస్తాం పరిశుద్ధులకు ప్రభువా మీకు వందలైనా మీ యొక్క కృప సింహాసనాన్ని ఆశ ఆశ్రయించడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు ఎంతో వదనాలనైనా మీ యొక్క వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేత్రములను మీరు విప్పినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ కాబట్టి ప్రభావ ఈ యొక్క నేత్రములను మేము మూసుకోకుండానైనా మా యొక్క సొంత తలంపులను మీకు మేము ఓ ప్రభా వాడకకుండా మీ తలపులకు చోటించే పిల్లగా తయారు చేయండి మీ వాక్యాలని సత్యని ప్రయాసంతో ప్రభావ మేము వెతుక్కోవాలా ప్రభావా పరిశీలించి తెలుసుకోమన్నారు ప్రభ్వా మేము పరిశీలించుటకు మాకు ఓ ప్రవ్వా మీ యొక్క సహాయం మాకు దయచేయండి మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేయండి మా మేము ఏవి కూడా అర్థం చేసుకోలేము ప్రవ్వా మా ఊహకు అంతు పట్టనివి ప్రవ్వా కానీ మీరు తప్ప ఎవరు కూడా వీటిని మాకు బయలుపరచలేదు నాయన దాన్ని మీకు ఎంతో ప్రభా కృతజ్ఞత అర్పించుకుంటున్నాం తండ్రి సమస్త ఘనతా మహిమ ప్రభావం మీకే కలుగునుగాక ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం సందర్భైనా మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినాం మా శరీరాలు బలహీనతంగా ఉన్నాయి ప్రవ్వాటిని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రవ్వా మీ శక్తికి మించిన ప్రయాసము ప్రయాణము మీకుందన్నారు ప్రవ్వా కాబట్టి ఆ యొక్క ప్రయాణంలో మేము పోతుండగా మీ యొక్క నడిపి మాకు దయచేయండి మీ యొక్క కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకుని మీ రాక్రవ సిద్ధపరచుకోమని ప్రార్థించినాం నా హోం సంబంధించిన వాక్యాలు మీరు మాతను మాట్లాడుతున్నారు ప్రవ్వా ఆ తీర్పుకి సంబంధించిన వాక్యాలు మేము అనేకలకు ప్రకటించాల ప్రభా గొప్ప జనం ఏ రీతిగా శ్రమాల పాల్గాబోతుందో మీరు అది చూపిస్తారు మాకు ఈ వాటి వాళ్ళ పూర్ణ బలము వాళ్ళు పొందుకున్న గాని వాళ్ళు నశించిపోతున్నారు ప్రవ్వ నాకు సమస్తం ఉంది నా నేను సంపూర్ణంగా ప్రభు నమ్ముకున్నా అని ఓ ప్రవ్వ వాళ్ళ గొప్ప జనము వాళ్ళ సొంత మార్గాలు వెతుకుంటున్నారు తండ్రి కాబట్టి వారిని మీ యొక్క సన్నిధి నడిపించే బెళ్ళగమో తయారు చేయండి వారి ఏ రీతిగానన్నా తండ్రి మీ సన్నిధి మేము నడిపించాలా అటువంటి మళ్ళీ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా ప్రవ్వ రోషం కలిగి పౌరుషం కలిగి దుష్టులకు వ్యతిరేకంగా మేము ఉండాలా ప్రవ్వ వారి తప్పుడు బోధ ప్రవ్వ నినివే ప్రాంతాన్ని వంద సంవత్సరాలకి చెడగొట్టింది ప్రవ్వా కాబట్టి ఈ లోకం అంతా నినివే ప్రాంతస్తులకు సాదృష్టంగా ఉందినైనా గొప్ప జనం తప్పుడు బోధతో చెడిపోయింది ప్రవ్వ కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మళ్ళీ దోషులకు వ్యతిరేకంగా మేము నిలవడాలా వారి బోధకు వ్యతిరేకంగా మేము నిలవడాలా ప్రవ్వ ఓ ప్రవ్వా ఏ రీతిగానైనా వాళ్ళ బోధ తప్పు బోధ అని మేము రుజువుపరచాలా ప్రవ్వా అది మా సొంత తలపులతో కాదు నైనా మీ యొక్క జ్ఞానంతోనే అది సాధ్యం నైనా కాబట్టి గోపజనానికి జనానికి ఆ యొక్క బోధన మేము చూపించి వారందరినీ మీ చింతం గడిపించే సేవకులుగా మమ్మల్ని తయారు చేసి మీరు ఆక్రవారు సిద్ధపరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ